సహనావతు సహనోపునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందంబుజన్మని सबलासमहामोह ग्राह ग्रासक बुद्धिकर्मेन्द्रिय प्राण पंचकैर्मन सातदश సూక్ష్మం తల్లింగముచ్చతే ఏది ఏ వస్తువుతో తయారైందో దానిలో ఆ వస్తువు లక్షణమే ఉంటుంది దాన్నే మనం ఉపాదాన కారణమని అన్నాం కుండ తయారైనప్పుడు అయం ఘట అస్తి ఈ కుండ మృతిక నుంచి తయారైంది కనుక మట్టి నుండి మట్టి ఉపాదాన కారణం కాబట్టి కొండలో మట్టి తప్ప రెండవది ఉండేందుకు అవకాశం లేదు ఏ వస్తువు నుండి తయారైందో ఆ వస్తువు లక్షణాలే ఇందులో ఉండాలి కనుక ఈ సృష్టికి మాయ ఉపాదాన కారణం కావడం చేత ఆ మాయలో ఉండే లక్షణాలే జగత్తులో సృష్టిలో ఉండాలి మాయలో సత్వరాజస్తమో గుణాత్మిక మాయ అస్థి బ్రహ్మాశ్రయ కాబట్టి సత్వరాజ సమగుణాలే ఉన్నాయి కనుక ఆ మాయలో ఉండేటువంటి సాత్వికాంశములలో సత్వగుణ యొక్క అంశం ఏదైతే ఉందో ఆ సాత్వికాంశంలో నుండి జ్ఞానేంద్రియాలు వచ్చాయి సమిష్టి సాత్వికాంశములో నుండి కర్మేంద్రియాలా అంతఃకరణ అంతఃకరణ చతుష్టయం వచ్చింది ఆ తరువాత జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం రెండు కనెక్షన్ చూడండి ఇంద్రియాలు విషయాల్ని తెలుసుకుంటాయి అలా తెలుసుకునేటువంటి జ్ఞానం మనసు ద్వారా కలుగుతుంది కనుక అదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయం జ్ఞానశక్తి ఇక రెండవది రాజసాంశం నుంచి కర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టి కర్మేంద్రియాల్లో నుంచి ప్రాణం వచ్చింది అంతే ఆ ప్రాణమే క్రియాభేదాత్ స పంచదా అది కర్మలను బట్టి మనం ఐదు విధాలుగా దాన్ని విభజించుకున్నాం పంచప్రాణాలు కనుక ఇక్కడికి సాత్వికాంశము రాజసాంశము వచ్చేసింది క్లియర్ కాబట్టి సాత్వికాంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయి మనసు బుద్ధి వచ్చేసింది విమత్సరూపం మనసు నిశ్చయాత్మికం బుద్ధి వచ్చేసింది అట్లాగే రాజసాంశంలో నుంచి ప్రాణం వచ్చింది కర్మేంద్రియాలు వచ్చాయి కర్మేంద్రియాలు ప్రాణ ప్రాణం మళ్ళీ ఐదైంది పంచధ ఇక్కడికి సూక్ష్మ శరీరం అయిపోయింది అంటే కంప్లీట్గా సూక్ష్మ శరీరం వచ్చింది ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మానంలోనే మనకు అర్థమైపోయింది అందుకని తల్లింగతే దాని లింగ శరీరం అని కూడా అంటారు అంటున్నాడు ఇవి ఈ పంచభూతాలు స్థూలము సూక్ష్మని అంటున్నాడు కనుక వీటిని ఏమంటారు తన్మాత్రలు అంటారు అంటే ఇంకా స్థూల రూపానికి రాలేదు అపంచీకృతం పంచీకృతం కాలేదు అపంచీకృతం ఇవి పదిహేడు కనపడుతూ ఉన్నాయి కాబట్టి అపంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదు భోగ సాధనం పంచ జ్ఞానేంద్రియాన్ని పంచకర్మేంద్రియాన్ని పంచ ప్రాణాదయ మనశ్చైకం బుద్ధిశైక ఏం సప్తదశకళాభి సహా యత్తిష్టతి తత్ సూక్ష్మశరీరం తదేవ లింగ శరీరం ఇది తెలీదు నీకు తత్వబోధలో ఉందని తెలుసు బుర్రలో ఉండాలి తత్వబోధలో ఉంటే సరేనా ఇప్పుడు క్లియర్ అనమాట ఇప్పుడు చూడండి అపంచీకృత ఇంకా పంచీకరణం కాల స్థూలానికి రాలా స్థూలానికి వస్తే కానీ నీకు ఉపయోగపడదు స్థూలానికి వస్తేగా నేను చూడలేదు దాన్ని నీ అనుభవానికి అందాలంటే అది స్థూలానికి రావాలి సూక్ష్మంగా ఉంటే అందే అవకాశం లేదు కాబట్టి అపంచీకృత అంటే పంచీకరణం కానటువంటి ఇంకా పంచీకరణం జరగలేదు అపంచీకృత పంచమహాభూతై కాబట్టి పంచీకరణం జరగనటువంటి సూక్ష్మభూతాలుగా తన్మాత్రాలుగా ఉండేటువంటి భూతాల్లో కృతం ఈ సూక్ష్మ శరీరం పుట్టింది మరి సూక్ష్మ శరీరం అన్నప్పుడు ఈ మొత్తం పదిహేడు కదా సప్తదశ కళాభి అందరి మనసులో ఒక రకంగా లేదు సూక్ష్మ శరీరంలో అందరికీ మనసు ఉంది కానీ ఒకరి మనసు ఒకరి మనసు కాదు సో ఒకరి మనసు ఒకరి మనసులాగా లేదు ఎందుకని లేదు సత్కర్మజన్యం కాబట్టి గతంలో ఏది ఇది సృష్టి జరగకముందు ప్రళయ కాలంలో ఈ జీవులంతా లయించిపోయారు దూచారా వాళ్ళు పూర్వం ఏ ఏ జన్మల్లో ఏమేం ఆచరించి ఉండారో ఆ కర్మలు కర్మానుభవాలు కర్మఫలాలు మనిషికి మనిషికి భిన్నంగా ఉన్నాయి సూక్ష్మ శరీరం ఒకవేళ స్థూలం ఒకటిగానే ఉండిన సూక్ష్మం విషయంలో మాత్రం ఒకరిది మరొకరిది టాలికాత్ ఎందుకని వాళ్ళ అనుభవాలు వేరే వీళ్ళ అనుభవాలు వేరే సత్కర్మజన్యం కాబట్టి సుఖ దుఃఖాది భోగ సాధనం భోగ సాధనం ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం సుఖ దుఃఖాలు అనుభవించడానికి సూక్ష్మ శరీరం భోగ సాధనం స్థూల శరీరం భోగాయతనం ఆ పదం చూడు భోగ సాధనం సాధనం అనుభవించడానికి భోగాయతం యతనం ఇది ఒక నివాసం షల్టర్ ఇప్పుడు బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని భోజనం కదా సంపాదించిన తోట చిన్నడు కాబట్టి విషయాల్ని గ్రహించడం వాక్యంలో జరిగిన అనుభవించడం అనేటువంటిది ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లాగైతే విషయాలు మనం అనుభవించడం జరుగుతుందో అట్లాగే ఈ సూక్ష్మంగా ఉన్నాయి అవన్నీ అనుభవించాలనుకునేటప్పుడు స్థూల రూపంలోకి రావాలి ఒక చోటకి రావాలి ఎక్కడ రావాలి దేహంలోకి రావాలి దేహం ఇంకా రాలేదు ఎందుకని రాలేదు దేహం పంచీకరణ జరగలేదు అపంచీకృతంగానే ఉంది కాబట్టి సత్కర్మజన్యం అవి రెడీ అయిపోయి ఉన్నాయి దేహం రాకముందే నువ్వు ఏమేమి అనుభవించాలి అవన్నీ సిద్ధపడిపోయి ఉన్నాయి అది విచిత్రం పిల్లవాడు పుట్టక వాడు ఈ ప్రపంచంలో ఏమేమి అనుభవించాలి అవన్నీ పుట్టుంటాయి అమ్మాయి పుట్టక ముందే అబ్బాయి పుట్టుంటాడు సబ్జెక్టు కరెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఈరోజు పరిస్థితులుగా అంటే పెళ్లి కొడుకు పెద్దవాడుగా ఉంటాడని ఊహించుకొని నేను మాట్లాడినటువంటి విషయం దోషం ఏదో ఉంటే మనసులో పెట్టుకోబోతుంది కనుక కాబట్టి వాడు ముందే పుట్టేసి ఉండాడు ఇంకా పుట్టక ముందే ఒక సంవత్సరాల క్రితం కొరడు పుట్టి ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి అమ్మాయి కోసం కమర్షిల్ చూసారా అట్లా సత్కర్మజన్యం గతంలో ఏవేవైతే మనం చేస్తున్నామో వాటికి కావాల్సినవన్నీ ఈ ప్రపంచంలో తయారవుతూ పోతాయి సత్కర్మజన్యం సుఖదు భోగ సాధనం కాబట్టి అనుభవించడానికి సాధనమేమో మనస్సు ఆయతనం శరీరం ఆశ్రయం శరీరం భోగాశ్రయమిది భోగ సాధనం అది కనక అపంచీకృతమూత సత్కర్మన్యం సుఖదుఃఖాది భోగ సాధనం పంచేంద్రియాణి పంచకర్మేంద్రియాణ పంచ ప్రాణాయ మనశ బుద్ధి టోటల్ సీన్ సప్తదశకలా ఈ పదిహేడు లక్షణాలతో ఏదైతే ఉందో సప్తదశ కళాభి సహా తత్ సూక్ష్మశరీరం అదే సూక్ష్మశరీరం అంటే అదేవ లింగ శరీరం ఉచతాయి దాన్నే లింగ శరీరం అని అంటారు కాబట్టి ఇప్పుడు మనకు కారణ శరీరమేమో అదే చాలా ఇంపార్టెంట్ బాగా అర్థం చేసుకుంటారండి ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా అర్థం కారణ శరీరం అజ్ఞానం అదే ప్రాజ్ఞ అన్నం ఇది ఏమిటండి ప్రాజ్ఞ అంటే సత్వశుద్ధి అవిశుద్ధి భ్యాం మాయా విద్యాచతేమతే పదహారు శ్లోకం కాబట్టి సత్వశుద్ధి అంటే కేవలం సత్వగుణం ప్రధానంగా ఉండేటువంటిది సత్వశుద్ధి అవిశుద్ధి అశుద్ధం ఏటది ఈ సత్వం మిగతా తమోగుణంతో రజోగుణంతో మిళితమైనప్పుడు మిళితం కాకుండా ఉండేది మాయా మిళితమైనటువంటిది అవిద్య మాయను ఉపాధిగా కలిగినవాడు ఈశ్వర అవిద్యను ఉపాధిగా కలిగిన వాడు జీవ సర్వజ్ఞ పదహారో శ్లోకం వీడేమో కారణ శరీరం గనక ప్రాజ్ఞ తత్ర అభిమానవాన్ కాబట్టి కారణ శరీరం అజ్ఞానం ఏదైతే ఉందో అదే కారణ శరీరం గనక కాబట్టి అజ్ఞానంతో జీవుడు కానీ ఈశ్వరుడు మాత్రం జ్ఞానపూరితంగా ఉండాడు సత్వశుద్ధి మాయను తన అధ్యయనంలో ఉంచుకొని ఉన్నాడు బాగా గుర్తుపెచ్చుకోండి కాబట్టి ఇక్కడి నుంచి జరిగిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఏం మనకు సృష్టిలో సూక్ష్మ ఈ పదిహేను ఈ ముఖ్యంగా కారణ శరీరం అజ్ఞానం ఎప్పుడూ ఉంది కనుక ఆ ప్రాజ్ఞ వాడెవడో వాడి సూక్ష్మ శరీరం వేరు ఇప్పుడు మనం అందరం ప్రాజ్ఞలమే జీవులమే కానీ ఒకటి సూక్ష్మ శరీరం ఒకటిది కాదు కాబట్టి ఇప్పుడు సూక్ష్మ శరీరాలు వచ్చాయి కాదు ఎవరిది వాడిదే దాన్ని బట్టి స్థూల శరీరాలు కూడా వస్తాయి కాబట్టి సూక్ష్మం వచ్చేసింది ఇక్కడ ప్రధానమైన విషయం ఒకటి అర్థం చేసుకోవాలి మరి ఆ ఈశ్వరుడు అంటే సత్వశుద్ధి ప్రధానంగా ఉండేటువంటి వాడు ఈ జీవుడు అవిశుద్ధంగా ఉండేటువంటి వాడు అవిద్యతో కూడినటువంటి వాడు ఈ జీవుణ్ణి ప్రాజ్ఞహాన్నం కాదు కారణ శరీరంలో ఇక్కడ విని తైజ సహ అంటారు జస్ట్ వినట్టు తైజస అంటారు అంటే తైజసుడు అని అర్థం అక్కడ కేవలం సత్వశుద్ధి కేవలం సత్వగుణమే ప్రధానంగా ఉండేటువంటి మాయల తన అధీనంలో ఉంచుకొని ఉండేటువంటి వాడిని ఈశ్వర అన్నం కదా ఇక్కడ ఎవరెవరి సూక్ష్మ శరీరాలు వాళ్ళవే గనక ఇక్కడ పురాజ్నుడు ఆయా సూక్ష్మ శరీరాన్ని ధరించి తైజసుడు అనిపించుకుంటాడు టోటల్ సూక్ష్మ శరీరాలు ఈశ్వరుని యొక్క అధ్యయనంలో ఉంటాయి గనక ఆయన్నిడు అని అంటారు హిరణ్య గర్భతామీ తయర్వ్యి సమిష్ఠి క్లియర్గా అర్థమవుతుంది కన్ఫ్యూషనే లేదు పురాగ్న అంటే ఇప్పుడు స్వామిజీ సూక్ష్మ శరీరం నా సూక్ష్మ శరీరం నాది ఆమె సూక్ష్మ శరీరం ఆమెది ఆయన సూక్ష్మ శరీరం ఆయనది అన్ని సూక్ష్మ శరీరాలు సమిష్ఠిగా అంటే ఈ ప్రపంచంలో ఎన్నున్నాయో గతంలో భవిష్యత్తులో రాబోయేవి ఇప్పుడు ఉన్నవి అన్ని టోటల్ వీటికి సమిష్టికి సంబంధించినటువంటి వాడు ఈశ్వర ఒక సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్ఞానం ఆ వ్యక్తికి ఉంది ఇప్పుడు నా మనసులో ఏమి నడుస్తూ ఉందో నాకు తెలుసు ఇప్పుడు నేను తరువాత సెంటెన్సెస్ ఏమేమి వస్తాయో నా దగ్గర నుంచి నాకు తెలుసు మీకు తెలియపోవచ్చు కదా కాబట్టి ఎవరి సూక్ష్మ శరీరం వాళ్ళకి తెలుసు కానీ అందరి సూక్ష్మ శరీరాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఈశ్వరుడికి ఉంది అది ఇది ఒకటే అయినప్పుడు ఆయన సూక్ష్మ శరీరాలకు సంబంధించే ఉండాడు ఈశ్వర మనం కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించి ఉండం కాబట్టిలా చూసినప్పుడు జీవేశ్వరుల మధ్య ఏం భేదం కనిపిస్తా ఉంది ఉంది మార్పు మార్పు ఇక్కడే స్టార్ట్ అవుతుంది కీలకమైన దశ ఇది మర్చిపోవాలండి మూడు వేల శ్లోకాలు ఉన్నప్పుడు కూడా ఇది చెప్తాను ఇది మూడు మూడున్నర సంవత్సరం అయిన తర్వాత కూడా వెయ్యి వెయ్యి శ్లోకాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ ఇది రిపీట్ అవుతారు జాగ్రత్తగా ఇక్కడే ఒక మంచి అందమైనటువంటి మలుపు ఇద్దరి సూక్ష్మ శరీరాలు ప్రాజ్ఞ ఎవడైతే జీవుడు ఉన్నాడో గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా జీవహాని కదా కారణ శరీర అభిమాని ప్రాజ్ఞ ప్రాజ్ఞహ జీవహ తత్ర అభిమానేన తత్ర సూక్ష్మ శరీరం విషయంలో సూక్ష్మ శరీరం తత్ర ఆ సూక్ష్మ శరీరం కాదు ఇప్పుడు వచ్చింది తత్ర లింగ శరీరం ఏదైతే ఉందో దానితో అభిమానేనా ఆ లింగ శరీరం తాను అనేటువంటి అభిమానం ఏర్పడడం వల్ల తైజసత్వం ప్రపద్యతే తైజసత్వం వాడు తైజసుడు అని ప్రపద్యతే చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఆ పేరు అర్థమవుతుంది తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వేరే ఒక్కో జన్మలో ఒక్కో పేరు ఉంటుంది మనం ఎన్ని జన్మలు ఇస్తున్నా ఈ పేర్లు అన్ని ఇవే అసలు ఒరిజినల్ నేమ్స్ ఇవి సరేనా కాబట్టి సూక్ష్మ శరీరానికి సంబంధించినప్పుడు అట్లొస్తున్నాం నాయన ఇటు పోవడంలే అట్లొస్తున్నాం బాగా అర్థం చేసుకోండి మొదట ప్రాజ్ఞ కారణం అజ్ఞానం అజ్ఞానాన్ని కారణ శరీరాన్ని ఉపాధిగా కలిగినటువంటి నా పేరు ప్రాజ్ఞుడు నేను సూక్ష్మ శరీరంతో తాదాత్మం చెందినప్పుడు ఇది నా మనస్సు ఇది నా బుద్ధి ఇవి నా కర్మేంద్రియాలు ఇవి నా జ్ఞానేంద్రియాలు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దానితో ఐడెంటిఫై అయినప్పుడు దానితో తాతాత్మ్యం చెందినప్పుడు నేను తైజ సహా ఎందుకని స్వామీజీ ఇది ఎందుకు అసలు ఈ పేరు పెట్టాలా తైజ సహాని అంటే ఏమైంది ఎందుకని అందరు జైలు పోతున్నారు కనుక నేను సార్ తైజ ఎందుకని తేజోమయ అంతఃకరణ వృత్తి ప్లీజ్ ఉపత్వాత్ తేజోమయ అంతఃకరణ వృత్తి ఉపత్వాత్ తేజస్సు ప్రకాశం ఏది వృత్తి ఆలోచన ఆలోచన మనసులో కదులుతూ ఉంది కాదు తేజోమయ అంతఃకరణ వృత్తి లోపల జ్ఞానం కదులుతూ ఉంది గనక ఇటువంటి తేజస్సు లైట్ ఎవరిలో ఉందో తేజము కలిగిన వాడు తేజసైట్ లైట్ ప్రకాశం జ్ఞానం ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే లైట్ ఉంటేనా లైట్ లేకపోతేనా చీకటిలో పన్నెండు రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చి అంతా చీకటమయంగా ఉండేటప్పుడు మీరున్నా నేనున్నా మీరు నాకు అనిపించరు నేను మీకు అనిపించను కదా ఎందుకని లైట్ లేదు కనుక లైట్లోనే కదా తెలుస్తాం కాబట్టి చూడడానికి మనం కళ్ళున్నా మనం చూడాలంటే లైట్ ఉండాలి బాహ్య ప్రపంచంలో అది సూర్యుని యొక్క వెలుగు చంద్రుని యొక్క ప్రకాశం కావచ్చు వెన్నెలు కావచ్చు లేదు విద్యుత్తు కావచ్చు దీపం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అవునా ఏది నువ్వు చూడాలనుకున్నా లైట్ ఉండాలి మరి కళలో కళగంటున్నదే కళలో చాలా చూస్తావు కదా నువ్వు నువ్వు చూస్తావా లేదా అంటారు కదా నేను కళలో ఎంత బాగా పాడాను స్వామిజీ ఎంత జనం వచ్చారంటారు కాబట్టి జనం నీకు కనపడ్డారు కదా లేకపోతే ఎంత జనం అని నీ పాట కచ్చేరికి జనం వచ్చారు కదా అదంతా నువ్వు చూసావు కాదు వాళ్ళు కదలడం కూడా నువ్వు చూసావు కదా ఏ లైట్తో చూసావు ఏ తేజస్ సూర్యుని తేజస్స చంద్రుడి తేజస్సా అగ్ని తేజస్స ఏముంది సార్ అక్కడ యువర్ ఓన్ లైట్ లోపల నువ్వే నీ వృత్తి తేజోమయంగా ఉంది గనక నీ సంకల్పం తేజోమయంగా ఉంది గనక ఆ తేజస్సులో నుంచే అది అంతర్జ్యోతి కాబట్టి ఆ మనసులో ఆ తేజస్సు కనపడతా ఉందంటే కారణం ఏంటో తెలుసా నీ స్వరూపమే తేజోమయం గనక చైతన్య జ్యోతిష అవభాసి తస్య మనసన సామర్థ్యం ఆ మనసు అలా చూస్తూ ఉంది అంటే ప్రకాశాన్ని చూడగలుగుతూ ఉందంటే నువ్వే ప్రకాశ యొక్క అంతే గాని అంతేగాని నీవు డ్రీమ్ లో ఏదో చూడడానికి బయట నుంచి గ్యాస్ లైట్ చెత్తుకుని ఎవరు లోపలికి వెళ్ళలేదు సార్ ఇప్పుడు అర్థమైందా తేజస్సు అంటే ఏందో కాబట్టి తేజోమయ అంతఃకరణ వృత్తి ఉపత్వాత్ తైజ క్లియర్ నెక్స్ట్ హిరణ్య గర్భతాం ఈశ మనం తేజస్సుడు నేను బాగా క్లియర్గా ఉంది శ్లోకం ప్రాజ్ఞ ఎవడైతే ప్రాజ్ఞనుడో జీవుడు ఏది కారణ శరీరం అవిద్యని ఉపాధిగా కలిగిన వాడు వాడే తిమానైన ఈ సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైతే దీంతో ఐడెంటిఫై అవుతున్నాడు ఇది నేను అని తైత సత్వం ప్రపద్యతే వాడు తైతస్సు అని పిలువబడుతూ ఉన్నాడు హిరణ్య గర్భ తాం ఈశ ఎవరు పదహారో శ్లోకంలో చూసినట్లు సత్వశుద్ధి కేవలం సత్వశుద్ధి రెండు మిగతా తమో గుణ రజోగుణాలతో కలవనటువంటి సత్వశుద్ధి ఏదైతే ఉందో ఈశ్వర స్వరూపం మాయావి మాయన ఆయన తన అధ్యయనంలో ఉంచుకోనుండే మాయావి ఎవడైతే ఉన్నాడో ఆయన ఈశ అక్కడ ఈశ్వరుడు అన్నాం కదూ హిరణ్య గర్భ హిరణ్య అతన్ని హిరణ్య గర్భ ఏమంటారు హిరణ్య కాబట్టి ప్రాజ్నుడు ఇక్కడ తైజస్సుడయ్యాడు ఈశ్వరుడు హిరణ్య గర్భుడు అయ్యాడు క్లియర్ తయోహరెండికి ఏది ఈ జీవుడికి ఈశ్వరుడికి తయో అంటే ఉభయో అంటే తైజస హిరణ్య గర్భయో తయో ఉభయో తైజస హిరణ్య గర్భయో కో భేద ఏంటి సార్ ఈ మీద భేదం వ్యష్ఠి సమిష్ఠిత అంటే కేవలం ఒక ఉపాధికి ఒక సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి వాడు వ్యష్టి జీవహ ప్రజ్ఞ తైజసహ అన్ని సూక్ష్మ శరీరాలకు సంబంధించినటువంటి వాడు ఈశ్వరుడు ఎవరైతే మనవా ఆయన హిరణ్య గర్భ సమిష్టి సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని సమిష్టి సూక్ష్మ శరీర ఉపాధి వాన్ హిరణ్య గర్భ స ఈశ్వర పూర్వం సూక్ష్మ శరీర స్థాయిలో చూసినప్పుడు తైజ మనం తైజసులవు ఆయన హిరణ్య గర్భుడు కాబట్టి మనది వ్యష్టి నువ్వు ఇండివిజువల్ ఆయన సమిష్టి టోటల్ నువ్వు ఇండివిజువల్ ఆయన టోటల్ క్లియర్ అంటే ఇప్పుడు ఏంటి నీ యొక్క ఇంకా దేహం రాలే బాగా అర్థం చేసుకోండి వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఇప్పుడు సూక్ష్మ శరీరం మనోబుద్ధులే కదా జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనలో ఆలోచనలు కదిలాయి అనుకోండి ఆలోచనలు నీకు తెలుసు నీ ఆలోచనలు నీకే తెలుసు నీ ఆలోచనలు ఆయన తెలియదు ఎంత కాలం ఎంత కాలం ఉన్నా టేక్ ఫర్ గ్రాంటెడ్ ఎందుకన్నా తెలుసా ఒకరి యొక్క మనసు కనుక ఇంకోటి తెలిసిపోయింది అని అంటే కంప్లీట్గా పూర్ణంగా వాడికి సపరేట్గా సూక్ష్మ శరీరం ఉందని లేనే లేదు వీడి సూక్ష్మ శరీరం వాడి సూక్ష్మ శరీరం అప్పుడే తెలుస్తుంది అందుకని క్రిటికల్ టిపికల్ ఎక్స్ప్రెషన్ ఫ్యామిలీస్లో కనపడతారు నేను చాలాసార్లు చెప్పాను నాకు బలి ఆశ్చర్యం అది ఒక సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఒకరోజు భర్త రాకుండా ఆశ్రమానికి వస్తే ఆ డెబ్బై సంవత్సరాలు ఆమె చెప్తాది ఏమ్మా బాగుండవా ము ఎవరికి వాళ్ళు పశువులుగా కనపడతారు అది సమస్య అతను అంటుంటాడు మళ్ళీ ఈవి ముసల్దేని ఇది ఇంకా ఘోరం నీకన్నా చిన్నది మొసల్దైతే నువ్వు యంగ్ ఫెలోనా మా ము చిత్రం ఏంటంటే అప్పుడు చెప్తాది ఎంతగా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వామిజీ పెళ్ళయ్యి యాభై ఏడు సంవత్సరాలు నాకు ఆయన అర్థమై చావలే నేనేం చెప్తాను తెలుసా ఇప్పటికే కాదమ్మా ఎప్పటికీ అర్థం కానివాడు మగడు ఎన్ని జన్మలకి అర్థం కానిటువంటిది భావి ఇంతే ఇంతే కారణం ఏంటో తెలుసా అక్కడేమి నడుస్తుంది ఇక్కడ అర్థం కాదు ఇక్కడేమి నడుస్తుంది అది కానీ ఇక్కడేంటో తెలుసా నేను నవ్వించానంటే క్రిటికల్ పాయింట్ ఉంది అనుకని అర్థం ఒకరికి ఒకరికి తెలియదు వాళ్ళకే కదా అందులో మరుపు ఉండడం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళకి తెలిసింది ఒక్కొక్కప్పుడు తెలియదు అందుకని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి ఇదేంటి గౌరవం ఎక్కడో చూసినట్టు ఉందండి అంటే ఏంటి వాడికి తెలుసు కానీ క్లియర్గా తెలియదు అంతే ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈశ్వరుడు ఏంటో తెలుసా మరుపే నీ ఆలోచనలేంట నీకు తెలుసు అందరు ఆలోచనలు తెలుసు గతంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచనలు తెలుసు భవిష్యత్తులో ఎవరైతే ఉండబోతూ ఉన్నారో వాళ్ళందరూ ఆలోచనలు కూడా తెలుసు అది సర్వజ్ఞత్వం అంటే ఇప్పుడు కాబట్టి తట్టుకోలేదు ఈశ్వరుడికి దూరంగా పోయి ఒక పని చేయడం అనేది సాధ్యం కానీ కాదు బికాస్ సహా సర్వజ్ఞ సర్వజ్ఞ ఈ సర్వజ్ఞ శబ్దం ఏంటో తెలుసా అసలు ఈ సర్వజ్ఞ లేకపోతే మనకు ఫలితాలు ఇవ్వలేదు ఎవరెవరి మనసులో ఏ వృత్తులు నడుస్తూ ఉన్నాయో ఏ ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఎవడెవడ ఏమేమి చేయాలనుకుంటున్నాడో ఆ వృత్తి సరైందో కాదో సద్వృత్తో దుర్వృత్తో సరేనా చెడు ఆలోచన మంచి ఆలోచన కదా సూక్ష్మ భావన గనక సూక్ష్మ ఫలితం ఇవ్వాలి గనక అది తనకు తెలిసి ఉండాలి కాబట్టి సమిష్టి సూక్ష్మ శరీరం తానయ్యి ఉండడం వల్లనే ఎవరెవరిలో ఏమేమి నడుస్తూ ఉందో తనకు తెలుసు గనకనే బాగా అర్థం చేసుకోండి ఏ జీవుడికి సంబంధించినటువంటి అజ్ఞానం కూడా ఏ జీవుడి యొక్క మనసులో ఏం జరుగుతూ అవి క్రియలు కావచ్చు వృత్తులు కావచ్చు ఆలోచనలు కావచ్చు వీటికి సంబంధించిన అజ్ఞానం ఏమాత్రం లేదు గనకనే వీడు చేసేటువంటి పాప చింతనం కూడాను అతను అర్థం చేసుకోగలడు గనక గ్రహించగలడు గనక ఎవరెవరు ఏ విధమైన ఆలోచనలు చేశారో వాటికి సంబంధించినటువంటి కర్మ ఫలాలని ఈశ్వరుడు ఇవ్వగలుగుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా ఇది సర్వజ్ఞ శబ్దం సర్వజ్ఞ అంటే ఇప్పుడు అర్థమైందే అన్ని సూక్ష్మ శరీరాలకు ఎప్పుడైతే తన సంబంధించి ఉండాడో ఆయన హిరణ్య గర్భ అంటే వీడు వ్యష్టి ఆయన సమిష్టి సమిష్టి స్వాత్మత్మ్య వేదనాత్ తదభావా కథ్యే వ్యియర్ స్వాత్మత్మ్య వేదనాత్ ఫస్ట్ లైన్లో లాస్ట్ వర్డ్ ఈజ్ సర్వాం స్వాత్మ తాదాత్మ్య వేదన సర్వాం సర్వాం జీవాం ప్రాణి సర్వజీవుల యొక్క ఇప్పుడు చంటే సర్వతైజస్సుల యొక్క ప్రాణిం జీవానా స్వాత్మ తాదాత్మ్య వేదనాథ్ స్వాత్మ తాదాత్మ్య వేదనాథ్ ఇవన్నీ నేనే స్వ ఆత్మ ఏది అన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయో ఆ సూక్ష్మ శరీరాలన్నీ కూడాను నేనే కానీ నేను అవి కాదు తర్వాత తెలుసు కదా మీకు లాజిక్ అది కనుక సూక్ష్మ శరీరాలు సమిష్టి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నేనే వేదనాత్ వాటిని తెలుసుకోవడం వల్ల ఈశహ ఆ ఈశ్వరుడు హిరణ్య గర్భుడని మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఈశ్వరుడే హిరణ్య గర్భుడు కారణస్థాయిలో ఈశ్వరుడు ఇక్కడ సూక్ష్మ శరీర స్థాయిలో సూక్ష్మ శరీర స్థాయిలో హిరణ్య ఆయనే ఈయన గనక సర్వేషాం స్వాత్మ తాదాత్మ్య వేదనాత్ అందరి యొక్క సూక్ష్మ శరీరాలతో సంబంధించి ఉన్నాడు గనక అన్నిటికీ సంబంధించిన వేదనాత్ జ్ఞానం కలిగి ఉన్నాడు గనక ప్రతి వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం తనకు సంపూర్ణంగా ఉండడం చేత సర్వేషాం స్వాత్మ తాదాత్మ్య వేదనాత్ ఐడెంటిఫై ఉన్నాడు గనక ఈశ్లా ఈశ్వరుడు హిరణి గర్భ అది సమిష్టి ఇంత ముందు ఏమన్నాడు సమిష్టి వ్యష్టి సమిష్టి ఆ రెండే భేదం అన్నాడు కదా ఇప్పుడు సమిష్టి చెప్తున్నాడు ఇది సమిష్టి అంటే ఇక చూడండి తద్ అభావాత్ తోన్యేతు తత్ అభావాత్ తన్యేతు అది తత అన్యేతు తతహ అతనికంటే ఎవరికంటే హిరణ్య గర్భుని అన్యేతు అన్యుడు ఎవరు జీవులు మనం తతహ అతను ఒకటే కదా ప్పుడు అన్యేతు ఆయన కన్నా అన్యంగా ఎవరైతే ఉండారో మనం అందరం కూడాను అన్యేతు తత్ అభావా అంటే ఏంటి తత్ ఆయన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కదా సమిష్టి సమిష్టి జ్ఞానం తద్ జ్ఞాన అభావాత్ ఇది జ్ఞాన అభావాత్ ఆయనకి సమిష్టి అందరికి సంబంధించిన జ్ఞానం ఆయనకుంది అటువంటిది మనకు లేకపోవడం చేత ఎవరికి తత అన్యేతు ఆ తతహ ఈశ్వరాత్ హిరణ్య ఆ హిరణ్య కూడాను అన్యేతు జీవులు మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వ్యష్టి రూపులు వీళ్ళందరికి కూడాను తత్ అభావాత్ ఆయనకు ఉండేటువంటి జ్ఞానం లేకపోవడం చేత వీళ్ళని వ్యష్టి సన్య వ్యష్టి ఎన్ని డౌట్ ఏముంది ఇప్పుడు అన్ని శరీర సూక్ష్మ శరీరాలకు సంబంధించి ఉన్నాడు గనక ఆయన ఈశ్వరుడే హిరణ్య గర్భుడు అన్నాము కాబట్టి ప్రతి సూక్ష్మ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసు ప్రతి మనసులో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు అందరి మనసులకు సంబంధించినటువంటి విషయం కలిగినటువంటి వాడు ఎవరు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలనుకుంటున్నారో కూడా ఆయనకి తెలుసు అందుకని ఆయన సర్వజ్ఞ ఈ సర్వజ్ఞత్వం ఆయనకుంది మనకుందా తత్ అభావాత్ అంతే ఇంకేళదు ఆ జ్ఞానం మనకు లేకపోవడం చేత తత్ అభావాత్ తేతు ఆయన కంటే వేరుగా ఉండే జీవులందరు కూడాను వ్యష్ఠి ఆయన సమిష్టి ఈశహా సమిష్టి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్కి వచ్చేటప్పటికి వ్యష్టి సంజ్ఞయా సంజ్ఞయ అంటే పేరు వ్యక్తి నామేనా వ్యక్తి అభిధానేనా కచ్చతే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమైందరు నేను ఈశ్వరుడు అనే జ్ఞానం ఈశ్వరుడికి ఉందా లేదా హిరణి గబ్బుడి హిరణి గప్పుడన్నా ఈశ్వరుడి కన్ఫ్యూజ్ కాబా కానీ కదా ఉందా లేదా లేదనుకో ఇమీడియట్గా వెస్ట్ అయిపోతాడు సర్వజ్ఞత్వం లేకపోతే మనలాంటి వాడు అయిపోతాడు అదే చెప్పింది ఆయన ఇప్పుడు తతహ అన్యేతు జీవులు కానీ తనకు ఉంది కదా తాను ఈశ్వరుడనే జ్ఞానం ఉందా లేదా కనుక తనకు సంబంధించిన అజ్ఞానం తనకు లేనివాడు నంబర్ తనకు సంబంధించిన అజ్ఞానం లేదు కదా ప్రపంచానికి సంబంధించిన అజ్ఞానం ఉంది ఆయనకి లేదు ఎందుకని అంతటా వ్యాపించినాడు కదా ఈశ తరువాత నువ్వు ఏ ఏ పనులైతే చేస్తూ ఉన్నావో చేయకపోయినా నీ మనసులో సంకల్పించావో అవి కూడా అతనికి తెలుసా తెలీదా చూసారా ప్రపంచానికి సంబంధించిన అజ్ఞానము లేదు జీవులకు సంబంధించిన అజ్ఞానము లేదు తనకు సంబంధించిన అజ్ఞానము లేదు దీనినే సర్వజ్ఞత్వం అంటే ఇది సర్వజ్ఞత్వం జీవుడే ఈశ్వరుడు కదా సపోజ్ ఆ సర్వజ్ఞత్వం మనకు వచ్చేస్తే పోవాల అందుకు శాస్త్ర ఆలయ తిరిగితే తప్పు లేదు దీనికోసం నేనే సర్వజ్ఞుడిని నేనే సర్వేశ్వర అన్నీ తెలియాలి తెలిసిందనుకో ఇంకా వెష్టి కాదు నువ్వు కూడా సర్వజ్ఞుడే నువ్వు కూడా ఈశ్వరుడు అయిపోతావు ఈశ జీవయోహ వేషదీవిధ సత్స్వభావత వస్తు కేవలం ఇద్దరు చైతన్యమే కేవలం వెష్టి ఒక ఒక సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాడివి నీవు సమిష్టి సూక్ష్మ శరీరానికి సంబంధించి తానున్నాడు అతడే నేననే జ్ఞానం గనక నీకు కలిగింది అంటే నీ దగ్గర ఇంకా నీకు సంబంధించిన అజ్ఞానం లేదు ప్రపంచానికి సంబంధించిన అజ్ఞానం లేదు సర్వజీవులకు సంబంధించిన జ్ఞానం కూడా లేదు ఇది సర్వజ్ఞత్వం కదా ఇప్పుడు చూడండి భక్తి మంచి భక్తి అంటే ఏంటో తెలుసా ఈ దశలో మనం పరిమితంగా ఉన్నావా పరిమిత జ్ఞానం కదా మంది అందువల్ల అది దుఃఖం వస్తూ దుఃఖం రావడానికి కారణమే పరిమిత జ్ఞానం స్ట్రైక్ చేసేవాడు తప్పించుకుంటూ అనుకుంటాడు కానీ జైల్లో పెడతాడని ముందే తెలిస్తే పోడాడు ఇక్కడికి వచ్చి వింటాడు తర్వాత పోతాను ఇప్పుడు ఏదైనా అంతే ఒక ఒక ఫ్లైట్ ఎక్కుతాము దాన్ని హైజాక్ చేస్తాడని ముందే తెలిస్తే ఫ్లైట్ ఎక్కుతాడేవాడన్నా ఒక బస్సు ఎక్కుతాము అది పలానా చోట ఆ బ్రిడ్జి మీద నుంచి రివర్లో పడిపోతుందని నేను ముందే తెలిస్తే దాన్ని ఎక్కుతాడేవాడన్నా అది కాబట్టి ఇదిగో ఫలానా వ్యాపారం చేస్తాం దాంట్లో నష్టం వస్తుందని తెలిసి ఎవడన్నా వ్యాపారం చూడు తమాషా చేస్తాడా అది మన దుఃఖానికి కారణం మన పరిమిత జ్ఞానమే ఒక్కోసారి నువ్వు నమ్ముతావుతా వాడు నీకు ఫ్రెండే కావచ్చు మోసం చేయడానికి దుష్టుడయి ఉండాలి కానీ డబ్బులు తీసుకొని నువ్వు ఎప్పుడు ఇచ్చావని అంటాడు అనుకోండి ఇలా వాడు అంటారని తెలిస్తే నువ్వు ఇస్తావా నువ్వు మోసపోవడానికి కారణం ఎవరు వాడు అని నువ్వు అంటున్నావు నేనంటున్నా నీకుండే పరిమిత జ్ఞానం అందువల్ల నిన్ను వాడు మోసం చేయగలడే గానీ ఈశ్వరుణ్ణి మోసం చేయ ఎందుకో తెలుసా ఈశ్వరుడికి ముందే తెలుసు వీడు నామం పెట్టేవాడు ఇది నామాల డిపార్ట్మెంట్ ఇది ఇది కుదరదు మన దగ్గర ఇది నామాల డిపార్ట్మెంట్ అని ఆయనకు ముందే తెలుసు అందువల్ల నేను అంటుంటాను ఎవరినైనా తప్పించుకుని పోగల మేము దాన్ని భగవంతుని తప్పించుకుని పోలుసా నీ ఆలోచన కదలేతోటే ఉండేడుతాను జయప్రసాద్ బి కేర్ఫుల్ ఇది సర్వజ్ఞత్సవం అండి ఇప్పుడు మనం కించుకినులం కాదు ఇప్పుడు ఈ దశలో సర్వశక్తి మొత్తం మనకు లేదు ఆ శక్తులం మనం అందువల్ల ఏం చేయాలన్న తెలుసా దుఃఖం రాకుండా ఉండాలంటే ఈశ్వరుని ప్రార్థించడం కన్నా మరొక మార్గం లేదు ఏంటి స్వామిజీ అద్వైతం వ్రతమైందే ఎట్లా ప్రార్థిస్తావు నువ్వు అంతటా ఉండాడు గదు అంతటా తానే ఉండాడు అంతటా తానే ఉండేటప్పుడు నీకు ఏం కావాలో అక్కడ పోయి అప్పు రొచ్చ సైటి స్వామిజీ సరిగా కనపడడం లేదు స్వామిజీ ఒకసారి లెజర్ ఆపరేషన్ అయింది స్వామిజీ ఏ జుచ్చేసింది స్వామిజీ చాలా బ్లర్ అయిపోతుంది స్వామిజీ ఏదో కనపడడం లేదు స్వామిజీ తో యుద్ధ పరిశ్రాంతం సమరే టేక్ ఇట్ ఫర్ ఫ్రెండ్ ఇట్ వర్క్స్ ప్లీజ్ నీ కాన్ఫిడెన్స్ కావాలి ఆప్తమాలజీ ఏం చేయలేదు ఇక్కడ ఓం ఆదిత్యాయ నమ ఎందుకని జయాయ జయ భద్రాయ ఎందుకని నీకు జయమే ఇక్కడ అపజయం లేదు కారణం ఏంటో తెలుసా ఆ ఈశ్వరుడు కిరణ్య గర్భుడు కేవలం నీ దేహంలోనే కాదు ఉండేది సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణమూర్తి కూడా తానే గనక సూర్యులో ఉండే ప్రకాశం తానే గనక నీ కంటికి అధిష్టాన దేవత సూర్యుడు గనక నీ కన్ను గనక సక్రమంగా పనిచేయలేకపోతే అది సక్రమంగా పనిచేయాలనుకున్నప్పుడు యూ హ్ టు అప్రోచ్ సన్ గాడ్ ఆన్ సండే స్పెషలీ అర్ధ అట్లొచ్చింది ఆదిత్యుడికి సంబంధించింది ఆదివారం స్వామిని ప్రార్థిస్తాం డెఫినెట్గా వర్క్ అవుతుంది ఎందుకో తెలుసా మరి అక్కడ ఆయన ఉండాడు అక్కడ ఉండి ఆయనే ఇక్కడ ఉండాడు సార్ సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని గనుక నీ దగ్గర ఉండి నీ మనస్సులో ప్రార్థన వింటున్నాడు ఆదిధ్యాయ నమహ అని నువ్వు అన్న అవసరంలే నువ్వు అలాగే ఉండి లోపలంటే కూడాను బయటోడికి తెలియదు కానీ లోపల ఏమనుకుంటున్నావో ఈశ్వరుడికి తెలుసు వికాస్ సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని ఉపాధివాన్ నోమిత్త వరుణ సుచర ఇప్పుడు అందరినీ అందరూ బాగు చేయాలనే ప్రయత్నం అందరినీ అందరూ బాగు చేయాలి దాని పేరు రాజకీయం ఇప్పుడు అందరూ అందరిని కలిసి పాడు చేసేసారు ఇంకా చేస్తారు ఆ ముందుకని ఏం చేస్తున్నాం మనం దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతో ప్రజలందరికీ శుభం కలగాలంటే పరిమితుడు లిమిటెడ్ పర్సన్ ఈడియట్ వాడిని పట్టుకుంటే ఏమవుతుంది అన్ని చేయగలిగే వాడిని పట్టుకోవాలి అన్ని చేయగలిగేవాడు ఎవడు డాక్టర్స్ అప్రోచ్ కావాలి అందుకని వైద్యో నారాయణ హరి అర్థం కాసా మన మనసులో ఉండాల డాక్టర్ కూడా నారాయణుడు అని అందువల్ల ఉపసంగం ఉంది డాక్టర్ దగ్గర పోయినాం ఏదో చేసేదాన్ని చేస్తాడు పాపం వైద్యం యోగానికి వైద్యం చేయగలడేమో గానీ ప్రారంభానికి వైద్యం చేయలేరు ఎవరు ప్రారంభం ఎట్టుందో అదే డాక్టర్ అదే మందు అదే వ్యాధికి మరొకరు ఒకరికిస్తే నయం అవుతుంది ఇంకొకరికిస్తే నయం కాదు చనిపోతాడు అదే అందువల్ల నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్ష ప్రత్యక్ష దేవత ఉన్నవు ఓ వాయుదేవుడా నిన్నే నేను నమ్ముకోనున్నా నువ్వు అన్నప్పుడు వర్క్ చేస్తుంది అది అది ప్రార్థనా వైశిష్టం కారణం ఏంటో తెలుసా నువ్వు వాయు నువ్వు అడుగుతూ ఉండిన ఆ వాయువులో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే కాబట్టి సమిష్టి సూక్ష్మ శరీర ఈశ్వరుడు అనేటువంటి పరమసత్యం పరమసత్యం పరమసత్యం కనుక నీకు అర్థమైంది అంటే అర్థమైంది అంటే అర్థమైంది అంటే ఆ క్షణం నుంచి యు ఆర్ కనెక్టెడ్ టు ఈశ్వర నువ్వు ఈశ్వరుడితో సంబంధించుండవు ఆయన నువ్వు భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు అంతేగాని ఆయన నమ్ముకో బుధవారం తిరుగు గురువారం తిరుగు ఆయన వచ్చేసి కల్లో నాన్ సెన్స్ ఎందుకర్ ఈ జ్ఞానం నీకు అర్థమైంది అనుకో సమిష్టి సూక్ష్మ శరీర ఉపాధి వాన్ హిరణ్య గర్భ స ఇది నీకు అర్థమైనప్పుడు నీకు డైరెక్ట్గా నీకేం కావాలనో నువ్వు ఎట్లాగైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏముందో నీకేం కావాల్నో పికప్ చేసుకొని నువ్వు ఎట్లా తీసుకుంటున్నావో పరమేశ్వరుడు నీ తండ్రి దగ్గర నీకేం కావాలో తీసుకోవా ఏం కావాలో తీసుకో ఎవరింగ్ అది ప్రార్థన వైశిష్ట అర్థమైంది కాబట్టి అద్వైతానికి భిన్నంగా ప్రార్థన వర్క్ కాదు ఈశ్వరుడు అంటే ఏంటో నీకు తెలిస్తే ఈ క్షణం నుంచి ఆయనతో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు కదా కదా అంతే కదా ఆదిత్యాయ నమ ఎందుకు నమ అంట నువ్వు నూట నామాలు చెప్తే అన్నిట్లో నమహ ప్రతి చోట ఉండాలి ఎందుకని ప్రతి చోట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఆయన్ని ఎక్కడెక్కడ నువ్వు కోరుతున్నావో ఎక్కడెక్కడ ప్రార్థిస్తున్నావో అక్కడ నమహ నువ్వు అనాలా ఎందుకున్నది తెలుసా ఆయనే ఉండాలి కాని నువ్వు ఉండడానికి లేదు నువ్వు ఉండడానికి అప్పుడే నీకు గ్రేస్ అందుతుంది ఆయన కృప నీకు అందుతుంది ఆయన అంతటా నిండి నిబుడీకృతం అయిపోయినాడు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఆయన ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడున్నావు ఇప్పుడు నేను వేరుగా ఈశ్వరుడికి ఉన్నాను అని అంటే నీకన్నా అన్యంగా ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు డిసైడ్ చేయాలా నీకన్నా అన్యంగా ఈశ్వరుడు ఉంటే ఆయన హిరణ్య కాదు సార్ లే నేను మట్టికన్నా వేరుగా ఉండాలని కొండ అనుకోవచ్చు అలాగే కనపడుతూ కూడా కానీ మట్టికన్నా వేరుగా ఉండే నేనే లేదా నేనని నాదని బిగిసిన మనసు పగిలిపోని ఎందుకని తెలుసా గట్టి పడిపోయింది ఒకరికాయ ఎట్లుంది అట్లుంది అందుకే నారికేళంతా పోచు ఈ దేహం అవునా నాది ఇదిగో నా భార్య నా పిల్లలు నా ఆస్తి నావాసవి నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని కలతల గుండెను కుదిపిన మాయలు పరమేశ్వరుడు వేరే నేను వేరే ఎన్ని అర్థం కాకుండా ఉండి మాయల బాని చూసారా కళ్ళ తల్ల గుండెను కుదిపిన మాయలు నీటి ధారలై కారిపో ఇది అజ్ఞానం కారణ శరీరం కొబ్బరి కాయ రావడానికి నీరు కారణం నారికేలంలో నీరు కారణం జలం కారణం పైనండేటువంటి ఆ పెంకు టెంక ఏదైతే ఉందో స్థూల శరీరం ఇంకా రాలా వస్తుంది ముందే వేస్తాను కాబట్టి నేను నాది ఇదేంటిది స్థూల శరీరం నేనా సూక్ష్మ శరీరం నేనా కారణ శరీరం నేనా కారణ శరీరం నేను అనుకుంటున్నా అజ్ఞానం నేను అజ్ఞానిని ఆయన సూక్ష్మ శరీరం నాది కదా నేను ఆలోచించేవాడిని నేను విచారించేవాడిని నేను దుఃఖపడేవాడిని నేను సుఖపడేవాడిని భార్య నా బిడ్డలు వాళ్ళు పోయినారు ఏడవడం వీళ్ళు వచ్చారు నావడంక్త ఈ విషయ కనుక నేనని నాదని బిగిసిన మనసు నారి కేళమై పగిలిపో కల కలతల గుండెను ఈ విధంగా కలతజిందిపోయిన గుండెను కుదిపిన మాయలు నీటి ధారలే కారిపోయి పూజ ఫలము నీకే ఉందని చూసారా ఆ పూజా ఫలం కూడా నాకు అవసరం లేదు ఎందుకని ఇది కర్మఫలం కర్మఫలం ఏదైతే ఉందో అది అశాశ్వతం గతి నిరోధకం ఫలం అశాశ్వతం గతి నిరోధకం నేను మొక్షధామం స్టూడెంట్ నాకు కర్మఫలం కాదు కావాల్సింది కర్మఫలం కావాల్సింది గురువారం బుధవారం నాకు అవసరం పూజ ఫలం ఏటా పూజ ఈ లైట్ లో ఈశ్వరుడు ఈ ఫ్యాన్ లో ఈశ్వరుడు ఆదిత్యుల్లో ఈశ్వరుడు ఏం కనిపించకుండా వీచేటువంటి గాలిలో ఈశ్వరుడు చల్లటి నీటిలో ఈశ్వరుడు ఆ పక్షి కోతలో ఈశ్వరుడు చెట్టు ఆకు పచ్చగా ఉందంటే ఈశ్వరుడు ఎక్కడ లేడు ఈశ్వరుడు గో ఈశ్వరుడు అంటే ఇదిగో ఈశ్వరుడు ఇక్కడే ఈశ్వరుడు నాలో ఈశ్వరుడు సమిష్టి ఉపాధి సమిష్టి సూక్ష్మ శరీర ఉపాధి వా కాబట్టి నేను అనుభవించేటప్పుడు కూడా నువ్వు అనుభవిస్తున్నావని పూజా ఫలము నీకేంద కుమిగల నీ సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని ఈ దృష్టి సమిష్టి సూక్ష్మ శరీర ఉపాధి వాన్ ఈశ్వర స ఏవ హిరణ్య గర్భ అనే ఈ దృష్టి ఏ జ్ఞాన దృష్టి ఏదైతే ఉందో అది నిలిచిపోయి ఎష్టి సమిష్ఠుల మధ్య ప్రధానమైనటువంటి విషయం ఇదిగా కనపడుతూ ఉంది కనుక ఇప్పుడు ప్రతి చోట నమహ నమహ నమ లేదా అవును అండర్స్టాండ్ చేసుకోండి ఆ రోజు పోయి రాపోవాయా గురువారం గురువారం వాడికి పోయేస్తే గురువారమే ఆ ఐదు నిమిషాలే రెండు నిమిషాలే ఇప్పుడు నీ పరమేశ్వరుడు దూరంగా ఉండాలి పరమేశ్వరుని గుర్తిస్తే వెరీ ఇంపార్టెంట్ పరమేశ్వరుని ఎట్లా జ్ఞాన రూపుడై ఉన్నాడో ఈశ్వరుడై ఉన్నాడో హిరణ్య ఉన్నాడో అది నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు అది నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు అనుభూతిని కలుగుతుంది లేకపోతే ఊరికే కూర్చొని సుందర చైతన్యానంద స్వామి చాలా దేవుడు అండి ఆయన ఫలానాయన ఆయన ఆ ఇంట్లో కనపడ్డాడు ఆయన ఈ ఇంట్లో కనపడ్డాడు నాన్సెన్స్ అక్కడ వాళ్ళను ఉద్ధరించాడు ఇక్కడ వీళ్ళను ఉద్ధరించాడు కాబట్టి ఏదో ఒక వారం గుర్తుపెట్టుకుని పోయాడు తిరిగి వస్తూ ఉండు కాకపోతే అందరం చందాలు వేసుకుని ఒక ఆలయం కడతాము నాన్ సెన్స్ ఇట్స్ అగనెస్ట్ సుషీ కల్చర్ అర్థమవుతుందే మీరు అర్థం చేసుకుంటారనే మోక్షధామం పెట్టడం కారణం అదే ఇవన్నీ నేను బయట టీచ్ చేయలేను కొన్ని కోటి మంది గెలిసి ఓట్లేస్తే గెలవడానికి ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ అవునా ఎలక్షన్ ఇది ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉండడని థియరీ ఆఫ్ రిలేటివిటీ కోట్ల మందికి అందుతుందే లేక ఐన్స్టి ఒక్కడికి అందుతుంది ఈజ్ ద ఓన్లీ సైంటిస్ట్ అందరు కలిసి అతన్నే ఫాలో కావాలి ఆ విషయంలో అంతే తప్ప చెప్పదా ఇదే జ్ఞానం అండి అందువల్ల ఏదైతే ఇప్పుడు నడుస్తా ఉందో వేలం వెర్రీ దానికి వేదాంతానికి సంబంధం లేదు దానికి జ్ఞానానికి సంబంధం లేదు ఒకవేళ నేను ఇలా అనడం వల్ల ఆ తిరిగేది ఎక్కడో ఆయనే గనక నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి అయితే దానివల్ల నాకే శాపం వస్తే మోక్షం లేకుండా పోతే పోనీగాక ఎందుకెంత ధైర్యం అంటుందన్నో తెలుసా జరగదు గనక జరగదు చాలా అంటే ఇంత అద్భుతమైన జ్ఞానం పెట్టుకుని నాశనం అయిపోతా ఉంది సనాతన ధర్మం అనే బాధతో మాట్లాడుతూ ఉన్నాను ఎవడు వచ్చి వేదిక ఎక్కి మాత్రం నా దగ్గర నోరు తెరవలే వెనక మోరిగే దేవుడు ఏమో వెళ్ళ చెప్తాడు అరే మీరు మొన్న కూడా బుద్ధి పోయిన వారం మీరు చెప్పింది ఈ వారం కరెక్ట్ అయ్యింది ఇప్పుడు క్లియర్గా అర్థం ఉంది కదా మీకు ఇది వేస్టి సమిష్టి ఇప్పుడు రాబోతా ఉంది ఏదే స్థూలం ఇంతవరకు సూక్ష్మే ఈ సూక్ష్మంలో క్లియర్గా అర్థం చేసుకోండి ఇంకా అక్కడ వెళ్ళిపోదాం ఈ సూక్ష్మంలో మనం వేష్టి ఆయన సమిష్టి ఒక సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్ఞానమే మనకుంది ఆయన సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్ఞానం ఆయనకుంది ఆయన హిరణ్య మనం తైజస మనం విశ్వ ఆయన ఈశ్వరీ ప్రాజ్ఞ ఇప్పుడు మనకు అజ్ఞానం ఉండేటప్పుడు అవిద్యని అవిద్యను ఉపాధిగా కలిగి ఉన్నటువంటి మనం ప్రాజ్ఞ జీవ మాయను ఉపాధిగా కలిగి ఉన్నటువంటి తాను ఈశ్వర సూక్ష్మ శరీరాన్ని సంబంధించిన మనం వ్యష్టి ఈ వ్యష్టి తైజసహ సమిష్టి సూక్ష్మశీరా ఉపాధి ఈశ్వరగర్భ క్లియర్ నెక్స్ట్ భోగాయన్మని పంచీక ప్రత్యేకం వియదాదికం వస్తాను ఇంతవరకు అది ఎట్లున్నా అది కనపడకుండా ఉన్నది మనకు సాఫ్ట్వేర్ వస్తా ఉంది ఇప్పుడు వస్తుంది ఇంతవరకు జగత్తు లేదు ఇంతవరకు జగత్తు లేదు ఇంతవరకు మనకు కూడా దేహాలు లేవు స్థూల ప్రపంచం లేనిలేదు అదే కదా సూక్ష్మంలోనే ఉన్నాం కదా ఇంత అర్థం స్థూలం వస్తూ ఉంది అర్థం అంటే అందరొచ్చి కూర్చొని ఉన్నారు ఇంకా నాటకం మొదలు కాలేదు ఇప్పుడు కావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు మొత్తం జ్ఞానేంద్రియాలు విషయాన్ని గ్రహించడానికి కర్మేంద్రియాలు ఆచరించడానికి పిచ్చి పిచ్చిగా ఆలోచించడానికి మనసు నిశ్చయించడానికి దుర్మార్గంగా బుద్ధి అన్నీ ఇప్పుడు ఇప్పుడు తయారైపోతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి జీవయాత్ర ఒక్క మాటలో చెప్తే కియర్ సంసారా బిగిన్స్ అవునా బ్యూటీ ఇప్పుడు చాలా బాగా అర్థమవుతా చూడు అక్కడే తద్భోగాయ పునః పునః అగైన్ ఏది సూక్ష్మ శరీరం తయారైపోయిన తర్వాత సార్ ఇప్పుడు మళ్ళీ జరుగుతా ఉంది సార్ సృష్టి ఏంది స్థూలం రావాలి స్థూలం స్థూలం రాకపోతే అసలు ట్రాన్సాక్షన్ నడవద్దు స్థూలం వస్తేనే ట్రాన్సాక్షన్ కనుక స్థూలం రావాలి కదా ఎందుకు రావాలి సార్ ఎందుకు రావాలి భోగ అనుభవము భోగ అంటే అనుభవ ఎక్స్పీరియన్స్ తగ్భోగాయ్భోగాయ ప్లీజ్ అంటే జీవాణ్ భర్మఫల భోగాయ త్భోగాయ అంటే కర్మఫల భోగాయ గతంలో చేసి ఉన్నాం కదా కర్మలో అవన్నీ ఇప్పుడు మనం మనకి ఏమి ఇప్పుడు గతంలో మన దగ్గర లక్ష రూపాయలు తీసుకొని మన నామం పెట్టి ఉంటాడు ఇప్పుడు లక్ష ఇవ్వాలా లక్ష్యాలంటే నేను పుట్టాలా వాడు పుట్టాలా కరెన్సీ కూడా పుట్టాలా ఇప్పుడు అర్థమైందే వాడు నాకు ఇవ్వాలి నేను తీసుకుని అనుభవించాలా తద్భోగాయ అందరిని నవ్వుతూ ఉండాలి మనం ఇంకోటి రెండు లక్షల లాభం పెట్టాం గత వస్తూ ఉన్నాడు వాడు తలుపేస్తే లాభం లేదు తలుపేసినా మళ్ళీ వస్తాడు ఎందుకని తలపుల్లో ఉండాడు కానీ అర్థమవుతుందే ఇప్పుడు తద్భోగాయ కర్మఫల భోగాయ తేషాం జీవానాం కర్మఫల భోగాయ తద్భోగాయ ఏం కావాలి ఇప్పుడు మనకు పునః ఇవన్నీ కావాలి ఏది అనుభవించడానికి దేహం ఉంటేనే కదా ఇప్పుడు మనసుంది ఆ పని కూడా భగవంతుడు ఒక్కడే చేయగల మనం చేయలేము ఇప్పుడు మనసు ఉంది కనుక మనం ఆతను ఇంటికి పెట్టి నాయన అదే మనలాంటి ఉంటారు నా మనసు నీకు ఇచ్చాను అనేవాడు బాగా అంటుంటాడు వినేవాడికి అర్థం కాదు ఏమి ఇచ్చాడు ఏమీ లేదు నా మనసు నీదే అంటాడు నువ్వే ఉంచుకో నాకేం ఉపయోగపడుతుంది అది నా మనసు నీదే నీ మనసు నాది ఎన్ని సినిమాల్లో డ్యూయడ్ పాడడానికి ఉపయోగపడతాయి తప్ప వాస్తవం కానే కాదు ఎవడి మనసు వాడితే ఎందుకని వాడి మనసు వీడిదంటే వాడి దుఃఖం అంతా కదా అర్థం కాదా కాదా అందుకని విచిత్రమే రేమలు వీటి పేరేంటి రే నా మనసు నీదే అందుకని వాళ్ళు నా మనసు నీదే ఎందుకని నీ దుఃఖో నాది నా దుఃఖ నీది సుఖపడేందుకు అవకాశం లేదు అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల తద్భోగాయ పునః ఇప్పుడు ఏం జరుగుతా తెలుసా అది అనుభవించాలండి నేను కర్మ ఫలానుభవం తేషాం జీవానా భోగ అనుభవ తద్భోగాయ ఏమేం కావాలి తెలుసా భోగ్య ఇప్పటికొచ్చిందే భోగ్య అంటే ఏంది భోగ్య విషయా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వచ్చాయి మనకు ఏంటి జ్ఞానేంద్రియాలంటే శ్రోత్రీంద్రియాలు కదా అది అనుభవించాలంటే చెవి మన దగ్గర ఉంది శబ్దం లేకపోతే ఏం చేసుకుంటాం నాలుగు మంది దగ్గర రుచి వస్తువు లేకపోతే ఏం చేసుకుంటాం కాబట్టి భోగం రావాలంటే నాలుగు మంది ఉండొచ్చు తినడానికి వస్తువు కావాలి ఐస్ క్రీమ్ ఉండాలి ఏదో ఐస్ క్రీమ్ పంచీకరణ జరిగిన ఐస్ క్రీమ్ వస్తుంది అర్థమవుతుంది కాబట్టి ఈ భోగ తద్భోగాయ ఈ అనుభవం కోసంగా భోగ్య నంబర్ వన్ భోగ్య అంటే భోగ్య విషయా భోగ్య విషయా శబ్దాది విషయాలు రావాలి ఎందుకో తెలుసా శ్రోత్రాది ఇవి ఆల్రెడీ వచ్చేసి ఉండయి సూక్ష్మ శరీరం వచ్చేసింది అవి అనుభవించడానికి స్థూలంలో నా దగ్గర చెవి ఉంది నాకు శబ్దం కావాలి కన్నుంది రూపం రంగు కావాలి ముక్కుంది వాసన కావాలి అదే వాసన అయినా పర్వాలేదు నాలుగు ఉంది రుచి చూడాలి చర్మం ఉంది స్పర్శ ఇవి ఇంకా రాలేదు ఇప్పుడు వస్తాయి అదే భోగ్య భోగ్య విషయాహ మరి భోగ్య విషయాలు కూడా వచ్చేసాయి ఇచ్చుంటమా అన్నీ రెడీగా ఉండే కావలసినవన్నీ ఆకాకరకైతే సహా రెడీ భోగ్య విషయా సూక్ష్మశరీరం వచ్చేసింది కనుక జ్ఞానేంద్రియాలన్నీ వచ్చేస్తుండే తిను అదే ఆ జ్ఞానేంద్రియం వర్క్ చేయడానికి నాలుగు కావాలి కావాలి కన్ను చూడడానికి రూపం కావాలి అలాసం కాబట్టి అవన్నీ రావాలి ఇప్పుడు సరేనా వచ్చాయి ఇవన్నీ ఎక్కడ ఉండాలి ఇప్పుడు అదిగో అక్కడ నాలుక ఉంది అక్కడ కన్నుంది ఆ కన్నుని లాక్కొచ్చి చూడు ఆకాడకా ఎక్కడుంది అప్పుడు నాలుక లాగు అనడానికి అక్కడి నుంచి దాన్ని లాగాలంటే చెయ్యి రావాలి ఏది ఎక్కడ ఉండాలి దీన్ని చూడాలంటే కన్ను రావాలి ఏది కన్నుది అది విషయం ఉండయి మొత్తానికి అవన్నీ ఒక చోట ఉండాలి కదా ఏమో నా కన్ను కన్నుల్లో తిరుగుతుందేమో చెవి చిత్తూరులో తిరుగుతుంది నాలుగు నెల్లూరులో ఉందేమో ఎవడూ తెలుసు అర్థమవుతుందే ఇవన్నీ ఓ చోటికి రావాలి ఇప్పుడు కళ్ళు ఇక్కడే ఉండాలా ఆర్డర్ నియతి చెప్పాను కదా ఇక్కడ ఎందుకు ఉండాలి ముక్కు ఇక్కడ ఉండాలా ఎందుకని లేకపోతే ఏ పోయిలో తెలియదు రాసినే అది ఈ ఆర్డర్ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు స్థూల శరీరం రావాల కాబట్టి కర్మ ఫల భోగాన్ని మన కర్మలు గతంలో ఏవైతే చేశామో ఆ ఫలా భోగాన్ని అనుభవించడానికి తద్భోగాయ పునః మళ్లీ జరుగుతూ ఉంది సూక్ష్మ శరీరం వచ్చేసింది కానీ స్థూల ప్రపంచం వస్తా ఉంది భోగ్య భోగ్య విషయా అంతే భోగ్య భోగ్య విషయా భోగాయతన జన్మనే భోగాయతన జన్మనే అంటే ఈ శరీరం ఏదైతే షల్టర్ షల్టర్ నివాసం అది ఇవన్నీ కలిసి అక్కడ ఉంటాయి బయట సంపాదించుకొని ఇంట్లో తిన్నట్టుగా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాలైతే నువ్వు గ్రహిస్తున్నావో అవన్నీ కూడా ఎక్కడ నీకు అనుభవానికి అందుతున్నాయో తెలుసా ఈ దేహంలోనే ఎందుకని అన్నీ ఇక్కడే ఉన్నాయి గనక భోగాయతనం భోగాయతనం ఇవన్నీ ఉండడానికి ఆయతనం చోటు అది షల్టర్ ఇప్పుడేమో చేండి పునః భోగ్య అంటే శబ్దాది విషయాలు భోగాయతనం దేహాలు రావాలా ఒక దేహం కాదు కదా నా దేహం నాకు రావాలా మీ దేహం మీకు రావాలా అందుకని అందరి దేహాలు ఒకటిగా ఉండవు అందరూ ఒకే హైట్లో ఉండరు అందరి దేహాలు ఒకే రంగులో ఉండవు ఒకే అందంలో ఉండవు ఒకే రూపంలో ఉండవు కారణం ఏంటి గతంలో ఆచరించినటువంటి కన్ను వాటికి అనుగుణంగా అంత మనిషి మనసంతా మనిషి ముఖమంతా గెలిసి ఎంత ఉండదు సరే కొన్ని కోట్ల మందిని మనం చూస్తుంటే ఒక ముక్కున్నట్టుగా ఒక ముగ్గు లేదు ఒక నాలుగున్నట్టుగా ఒక నాలుగు లేదు ఒక కన్నున్నట్టుగా ఒక కన్ను లేదు సర్వజ్ఞ పరమేశ్వరుడికి సంబంధించింది సామాన్యులు చేసేటువంటి సృష్టి ఇదంతా ఏమిటో తెలుసా కాబట్టి నేను ఏకాక్షిగా పుడితే అలా పుట్టడం వెనుక కారణం ఉంది నాకు రెండు కళ్ళు లేకపోవడానికి కారణం మహామేధావి అనేటువంటి వ్యక్తి కావచ్చు మేధస్సు ఉండొచ్చు మనసులో పోలియో వ్యాధి ఉండొచ్చు చేయగలిగేది ఏం లేదు ఆ పోలియో రావడం వెనుక తత్కర్మ ఏదో ఉంది తద్భోగాయ దాన్ని అనుభవించడం కోసంగా ఏ విధమైనటువంటి దేహం కావాలనో ఆ విధమైనటువంటి భోగాయత్నమే వస్తుంది ఇది అనుభవించడానికి భోగ్య విషయాలు ఎక్కడెక్కడైతే ఉండాలనో అవి ఉన్న చోటే నువ్వు పుడతావు సపోజ్ గతంలో నీకు పిజ్జా తినడమే అలవాటు అయితే నువ్వు అమెరికా పూట పుడతావేమో కానీ నువ్వు ఇక్కడ పుట్టేందుకు అవకాశం ఇంకో చోట పోలరంగడిపల్లిలో పుట్టలేదు కారణమేంది పిజ్జా నాట్ అవైలబుల్ ప్రతి చిన్న విషయం కర్మసిద్ధాంతం అంటే ఇదంతా తెలుసుకున్నటువంటి వాడు సర్వేశ్వర సర్వజ్ఞ సర్వశక్తిమాన్ సో భోగాయతనం భోగాయతన జన్మనే ఈ దేహం రావడానికి భోగాయతన జన్మనే భగవాన్ తుచరా శబ్దం భగవాన్ ప్రత్యేకం ఇప్పుడు వరకు వాడం కాబట్టి ఇవన్నీ అనుభవించడానికి ప్రత్యేకంగా అంటేంటి మర్చిపోయారా వియత్ పవన ముందు రాలే శ్లోకంలో ఆకాశం వియదాధికం ఆకాశము వాయువు అగ్ని జలము వృథివి వీయదాధికం ఈ ఆకాశాది పంచభూతాలని పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వీదాదికం ప్రత్యేకం పంచీకరోతే పంచీకరణం చేశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే భోగ సాధనమేమో సూక్ష్మ శరీరం అది వచ్చేసింది భోగాయతనం స్థూలం దట్ ఈస్ సటిల్ బాడీ దిస్ ఈస్ గ్రాస్ బాడీ కాబట్టి ఏదైనా సరే సూక్ష్మంగా ఉంటే సూక్ష్మభూతాలు సూక్ష్మభూతాలుగా ఉంటే నువ్వు అనుభవించలేవు సరేనా వాయు భక్షణం నువ్వు చేయలేవు వాయు భక్షణం చేసి నువ్వు జీవించలేవు అగ్నిని నువ్వు మింగలేవు ఆకాశాన్ని నువ్వు వినలేవు ఇవన్నీ జరగాలంటే ఏవైతే తన్మాత్రాణి తన్మాత్రాణి అంటే సూక్ష్మభూతాలు ఏ సూక్ష్మభూతాని అవి స్థూలభూతాన్ని కావాలి అప్పుడే నీకు ట్రాన్సాక్షన్ వస్తుంది లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు గనక అతన్మాత్రాణి సూక్ష్మభూతాన్ని స్థూలభూతాని పంచీకృతాని స్థూలభూత ఆ సూక్ష్మమే ఇప్పుడు స్థూలం కావాలి ఇది భగవంతుడికే సాధ్యంగానే మానవుడికి కాదు అందువల్ల భగవాన్ ఎందువల్ల భగవాన్ షణ్ణాం భగ ఇతరీత ఐశ్వర్య సమగ్రస్ జ్ఞాన శ్రియ కర్మస్ యశస శ్రియ జ్ఞానవైరాగ్యో ం భగైతేన ఇవన్నీ సమగ్రస్య సంపూర్ణంగా ఉండేటువంటి వాడు సంపూర్ణమైన జ్ఞానం ఎవరిని ఎక్కడ బుట్టించాలి ఎందుకు పుట్టించాలి ఎలా బుట్టించాలి అతని దేహం ఏ విధంగా ఉండాలి అతని మనసులో ఉండేటువంటి భావాలు పునః పునః గతంలో ఏదైతే చేశాడో అవి పునః ఇక్కడ అనుభవించడానికి అనువైనటువంటి వాతావరణం ఉందా లేదా ఏ టైంలో పుట్టితే జరుగుతుంది అదే టైం ఇక్కడి అస్ట్రాలజీ వచ్చేది ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రం అంత ఇక్కడి స్టార్ట్ అయ్యేది సరేనా ఏ టైంలో పుట్టాడు ప్లానిటరీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉండయి ఎందుకని ఆల్రెడీ డిసైడెడ్ కదా తను ఏదైతే అనుభవించాలి గతంలో కాబట్టి ఎటువంటి తల్లిదండ్రులు పుట్టాలి ఎటువంటి తల్లిదండ్రులు పుట్టాలి గతంలో తాను తండ్రిగా ఉండి బిడ్డల్ని ఏడిపించాడు అనుకోండి ఇప్పుడు బిడ్డగా పుట్టాడు కాదు ఇరవై గంటలు కొట్టే తండ్రి దొరుకుతాడు బాధ సపోజు ప్రాణం పోయినా కూడా కొట్టని తండ్రికి ఇవి పుట్టాడు అనుకోండి తద్భోగాయా ఇప్పుడు కనుక ఏది ఎక్కడ ఏ విధంగా ఫలించాలనో అటువంటి చోటే ఇది కనుక బాగా అర్థమైతే జీవితంలో విరుద్ధమైన పరిస్థితుల మధ్య హాయిగుట్టలు మనసు ఏది స్వామి వాడే మనం మాట్లాడి కూర మనం ఏం లేదు సార్ ఆవిడేంటి ఆవిడంతే తెలుసుకో ఇంతే ఆవిడ అంతే అనగల తెలుసుకుంటే నువ్వు ఇంతేముంది కానీ తెలుసుకున్న మనిషి ఏం చేస్తాడంటే ఎవడొకరు మారితే నేను సుఖపడకపోతానా వీడు మారడు ఎవరో మారితే వాడు సుఖపడాలనుకుంటాడు అది జరిగే పని కాదు ఎందుకని వీడికుండేది ఒక్క నోరు వాడు మారాలంటాడు జనానికి ఉండేది ఎన్ని నోడు వీడు మారాలని వాడు అంటారు ఎవరూ అవసరం లేదు ఎవరు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండరు ఎందుకు ఉండాలనో అందుకు ఉండరు ఏడవాల్సినప్పుడు ఏడుస్తారు నవ్వాల్సినప్పుడు నడుస్తారు అర్థం చేసుకుంటే ఏడుపులన్నీ వేడుకలు అర్థం చేసుకుంటే ఏడుపులన్నీ వేడుకలు అంత అంతగా ఇంకేమి కనుక భగవాన్ ఈ సమగ్రమైన జ్ఞానం కలిగినటువంటి వాడు సర్వస్యకర్త సర్వజ్ఞ ఇప్పుడు అర్థం అవుతుంది ఏది ఎక్కడ ఏది ఎందుకు ఎలా జరుగుతూ సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు భగవాన్ ఏది ఈ స్థూలమైనటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఆకాశాది వియదాధికం ప్రత్యేకం పంచీకరవు ప్రత్యేకంగా వీటిని పంచీకరణం చేశాడు సార్ ఇంతవరకు ఇంతముందుకృత పంచమహాభూతీ కృతం సత్కర్మజన్యం సుఖదు భోగ సాధనం ఏది సూక్ష్మశీరం ఇప్పుడు పంచీకృత అపంచీకృత కాదు పంచీకృత ఏదైనా కూడా జుడ్ పవిత్రీకృత అన్నాడు అనుకోండి స్వామిజీ ఇదం జలం పవిత్రీకృతం ఇదం ఉదకం పవిత్రీకృతం ఈ నీళ్లు పవిత్రమైన నీళ్లు స్వామిజీ గంగా జలం పవిత్రమైంది అని అన్నాడు అనుకోండి ఇదన్న తీసుకొచ్చి పవిత్రమైనటువంటి జలం అని అంటే దాని అర్థం ఏంటి అంతకుముందు అపవిత్రంగా ఉండాడు కదా ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు ఇది పవిత్రీకృతం అంటే అపవిత్రంగా ఉన్నటువంటిది పవిత్రమైంది అర్థం శుద్ధీకృతం అశుద్ధంగా ఉన్నది పంచీకృతం అంటే అపంచీకృతంగా ఉన్నది పంచీకృతం అయింది సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా అవుతుంది ఇది మన వల్ల అవుతుంది ప్రపంచాన్ని సృష్టించడం అందుకనే నేను చెప్పింది నువ్వు సృష్టికర్త కావయా నీకన్నా ముందే తయారైన సృష్టిలో నువ్వు ఉన్నావు అర్థం కాన్షియస్ గానే నేను నా మనసులో ఉంటాయి కాబట్టి నువ్వు తయారు చేసిన ప్రపంచం కాదు నువ్వు చెప్పినట్టుగా వినదా నీకన్నా ముందే తయారైంది నీకన్నా ముందే తయారైన ప్రపంచం నువ్వు వచ్చిన్నావు పంచీకర్వతి భగవాన్ ప్రత్యేకం వియదాధికం స్వామిజీ అయితే ఇప్పుడు సూక్ష్మభూతాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఇదేలాగా అవన్నీ స్థూలమైన భగవంతుడు చేశాడా కథం పంచి కరోతి ఎట్లా చేశాడు స్వామీజీ ద్విధా విధాయి చతుర్థ ప్రథమం పునః స్వస్వేతర ద్వితీయాశీజనా పంచే పంచతే అనబాగండి పంచే చింతపిక్కలు వస్తుంది చెప్తాను నేను ఎందుకైనా మంచిది ఒక్కసారి తీసుకోండి దీన్ని ఇప్పుడు లాస్ట్ లో మనం లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ చూసాం కదా దానికి ఎందుకు అంత గొడవ పరబ్రహ్మ ప్రతిబింబిత ప్రకృతి దాంట్లో నుంచి శుద్ధ సత్వం అవిశుద్ధ సత్వం మాయా అవిద్య తర్వాత వచ్చేసి తమ ప్రధానమైనటువంటి ఆ ప్రకృతిలో నుంచి ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ రావడం జరిగింది వాటిలో సాత్వికాంశము చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు వచ్చేసాయి సమిష్టి సాత్వికాంశం నుంచి అంతఃకరణ చతుష్టయం వచ్చింది సూక్ష్మభూతంలో యొక్క రజవంశం నుంచి వాక్కు హస్తము పాదము గోదము భుక్ష్యము అనేటువంటి కర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టి రజవంశంలో నుంచి ముఖ్య ప్రాణం వచ్చింది ఆ ప్రాణమే కర్మ భేదాత్ ఐదయింది అవే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాహరణ ఇప్పుడు చూడండి నెక్స్ట్ కింద ఈ సైడ్ ఉంది చూసారా సూక్ష్మ శరీరము వెష్టి రూపులు జీవులు సమిష్టి రూపుడు హిరణ్య ఇక్కడ ప్లోరల్ అక్కడ సింగులర్ ఉంది చూండి వెష్టి రూపులు జీవులు ఎవరికి వాళ్లే కానీ అంతటికి సంబంధించినటువంటి సమిష్టి సూక్ష్మ శరీర ఉపాధి వాన్ ఈశ్వర దేర్ కనుక ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో పక్కనే నేను ఇంటి మా అది పెట్టను చూడండి యారమాక్ పెట్టి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు మనసు ఒకటి బుద్ధి ఒకటి మొత్తం పదిహేడు తత్వములు సూక్ష్మ శరీరం అక్కడికి అయిపోయింది కదా ఇప్పుడు స్థూలం స్టార్ట్ అలా బెటర్ మళ్ళీ తీసుకుంటా ఇప్పుడు ద్విధా విధాయ చేతుర్థ ప్రథమం పునః స్వస్వేతర ద్వితీయాంశిత్ పంచ పంచ ఇప్పుడు ఆ సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా నేను మిమ్మల్ని గుడ్ హోమర్లో పెట్టడానికి నవ్విస్తూ అది ఇది చేస్తూ చేయి మీరు దానివైపు వెళ్ళబాను అంటే సైకలాజికల్గా టీచింగ్ ఇది బోధన విధి మనసు విషయాన్ని గ్రహిస్తూ టెన్షన్ వచ్చేస్తుంటారు న్యూరలాజికల్ ప్రాబ్లం అవుతుంది అందుకని దాంట్లో మెమరీ సెంటర్స్ ఎట్లా ఉంటాయి ఏది న్యూరాలజీకి వస్తే మన బుద్ధిలోని జ్ఞాపకం పెట్టుకునేటివి ఎలా ఉంటాయి ఆలోచించేటువంటివి ఎలా ఉంటాయి నాకు అర్థం కావడం లేదని వ్యధ చెందేది ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలుసు గనక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు హాయిగా అర్థం కావాలనే ఉద్దేశం చేత ఎక్కడైతే టైట్ అయిపోతూ ఉంటుందో సబ్జెక్టు ఇంకా మళ్ళీ గ్రాస్ప్ చేయలేరేమో ఒక్కసారి రిలాక్స్ అయితే మళ్ళీ అగైంది ఏకైనా గ్రాస్ప్ అనే ఉద్దేశంతో నేను నవ్విస్తాను కానీ నేను కమెడియన్ టా మీరు మాత్రం అటు కొట్టుకుని పోబాలండి ఇది కూడా బోధ బోధలో ఒక మార్గం మెథడ్ ఆఫ్ టీచింగ్ అది బోధించే పద్ధతి అది అందువల్లనే మీకు అర్థమవుతాం ఏ చదువుకున్నవాడు మహావిజ్ఞాని అయినా మహాపండితుడైనా ఏమీ రానటువంటి నిరక్షరాక్షుడ నిరక్షరాశుడైనా శృతి మందిరం నుంచి నాకు అర్థం కాలేదని పోడు కారణం ఏంటో తెలుసా ఇన్ని బాణాలు ఉండడం వల్ల ఏదో ఒక బాణం పోయి తగ్గుతుంది కనుక చాలా ఇంపార్టెంట్ మీరు మాత్రం ఇప్పుడు అంటే నేను అనకూడదు కానీ ఆ మాట నేన నేను ఎలా చెప్పగలను నేను ఎట్లా పొందానో చెప్పగలను అంతే కదా నేను అనుకుంటుండేవాడిని రేపు చచ్చిపోతామేమో రేపు ఉదయం రేపు నచ్చాను చనిపోతామేమో అనేటువంటి భావనే ఉండేది నాకు ఉపనిషత్తు చదివేటువంటి రోజుల్లో అందుకనే వచ్చింది అది ఆ వైరాగ్యం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే మనకన్నా అన్యంగా ఉండే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం వేరు మన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం వేరు అది వేదాంతానికి ఇతర సబ్జెక్ట్స్ ఉండేటువంటి తేడా కనుక మీరు విషయాన్ని గ్రహించడం మొదలు అంతేగాని ఏదో వింటాము లే పోదాంలే అనేది కాదు నేను కాన్షియస్గా చెప్తున్నా మీకు అర్థం అవుతుంది చివరికి ఈరోజు చాలా జాగ్రత్తగా చేతం అదే చేకైకం చ ఏకం ఏకం ఏకం ఏకం ఏకం ఏకం భూతం ద్విత విధాయ విభజ్య ఇదిగో చూడండి ఒక ఒకటి ఉంది అనుకోండి నైట్ ఇది ఒక భూతం అనుకోండి ఆకాశం అట్లాగే వాయు అగ్ని జలం ఒక్కొక్క భూతం రెండు అవుతుంది సమభాగాలు అవుతుంది సింపుల్గా వినండి టూ మినిట్స్ నాకు అది ఇంట్రెస్ట్ లేదు దీని మీద అట్లా మీకు అర్థం కాకుండా నేను చెప్పబోతే ప్రయత్నం లేదు టూ మినిట్స్లో మీకు అర్థం అయ్యి అదే నేను చింతపక్కలు ఎత్తుకొని తిరుపతి తిరిగింది ఇదే దీంట్లో హాఫ్ రెండు సమాన భాగాలు ద్విధ విభజ్య రెండు అయినాయి అసలు ఆ అవకాశం ఉంది అందుకనే రెండు అయ్యాయి అయిన తర్వాత స్వస్య అంశస్య మళ్ళీ పునః ప్రథమం చతుర్థ ఏకం అర్ధ భాగం లే చతుర్థ విభజ్య మళ్ళీ అది నాలుగు సమభాగాలు అవుతుంది అక్కడేమి కనిపించదు దేర్ ఇస్ నథింగ్ ఎని ద బుక్ నేను చెప్పడం అక్కడేం లేదు ఒకటి ఏదైతే ఉందో రెండు సమాన భాగాలు అయింది సంత్రా అదే అట్లా సమభాగాలు సమభాగలైన్ తరువాత చతుర్థ చతుర్థ ప్రథమం పునః ఏకం ఏ అర్ధం పృథక్ ఏకం ఏ అర్థం అర్ధభాగం ఏదైతే ఉందో అది పృథక్ తూష్ణీం వ్యవస్థాప్య అపరపరమర్థం చతుర్ధ విభజ్య పాయింట్ అంటే రెండు సమాన భాగాలు అయ్యే అవకాశం ఉంది కాదు ఒక సగభాగం అట్లాగే ఉంటుంది సంత్ర అనుకోండి ఇప్పుడు క్లియర్గా ఉంటుంది ప్రస్తుతానికి అడగభాగం సంత్ర ఈ సగభాగంలో తొలలు ఉంటాయి కదా నాలుగున్నాయి అనుకో ఈక్వల్ నాలుగు సమభాగాలు అయినాయి చతుర్థ విభజ్య అది పునః చతుర్థ విభజ్య స్వస్వేతర ద్వితీయాంశే హి యోజనాత్ స్వ అంశ ఇతర భూతానా ఇతర భూతానాం ఇతరైన యోజనాత్ కానీ కలిసే ఎట్లా కలుస్తాయి ఇది పంచీకరణం ఒక భూతం ఇంకో భూతంతో సూక్ష్మభూతాలు కలిసినప్పుడు స్థూలం వస్తుంది ఎట్లా స్వ అర్థం స్వ అర్థం ఒక అర్థం ఇక్కడ ఉంది కదా అన్యేషు అన్యేషు అర్ధేషు దీనిప్పుడు ఆకాశం యొక్క అర్థ భాగం స్వా అర్ధేషు ఆకాశ భాగంలో సగం ఎట్లేగా ఉంది మిగతా సగం ఉంది చూచారా ఇది అన్యేషు అర్ధేషు మిగతా నాలుగుండే వాటిల్లో ఈ నాలుగుండల తొనదు ఇక్కడ మిగిలి ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి జాయిన్ అయిపోతుంది అంటే ఇతరేనా ఇతర భూతానాం ఇతర భూతానాం యోజనాత్ యోజనాత్ సంయోజనాత్ అవి కలిసిపోవడం అనేటువంటిది ఇతర భూతానాత్ స్వభాగచతు స్వభాగచతుష్టయం ఇతర భూతాలు ఏవైతే ఉన్నాయో నాలుగు వాటితో ఇతరేనా ఇతర భూతానా యోజనాత్ సంయోజనా ఇది స్వభాగచతు సంయోజనాత్ కార్యం సంయోజనం కార్యం తదా పంచీకరణం పంచ పంచే ఇప్పుడు పంచీకృత పంచ మహాభూతాన్ని జాయంతే వచ్చేసే ఎప్పుడు ఇంతవరకు సూక్ష్మం ఇప్పుడు మీ కనపడతామని చూసిన పృథివీ ఈ పృథివీ పృథివీ మీరు తాగుతుండారే జలం ఆ జలం జలం చేపెడితే కాగుతా ఉంది అగ్ని ఆ అగ్ని అగ్ని పీల్చుకుంటుండారే వాయువు ఆ వాయువు వాయువు తిరుగుతున్నారే ఆకాశం స్పేస్ ఆ స్పేస్ స్పేస్ ఎప్పుడు ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి ఆకాశము ఆకాశము కాదు పూర్ణంగా వాయువు వాయువు కాదు జలము జలము కాదు అగ్ని అగ్ని కాదు పృథివి పృథివి కాదు ఎందుకని దీంట్లో సగం ను ఆకాశంలో సగ భాగం ఆకాశము మిగతా సగం మిగతా నాలుగు భూతాలు సమానం ఇప్పుడు రూపాయికి ఎన్ని అనాల పూర్ణం పదహారు చోడసు ఎన్నెండి తమాషా నేను ఇట్లా అర్థం చేసుకున్నాను నన్ను ఆయన చెప్పింది ఏంటంటే అవి తీసుకొచ్చి పెట్టి వీటిని వాటికి కలిపి వాటిని వీటికి తీసి ఏం అవసరం లేదు అణాలు కదా రూపాయికి ఎందుకంటే నాకు అర్థం కానప్పుడు అర్థం కాలేదు నేను చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు పంచీకరణం అప్పట్లో ఎక్కువ అణాలు అందరికీ తెలుసు గనుక వాటిని ఆధారం చేసుకొని చెప్పేవాడిని అంటే రూపాయికి పదహారు అణాలు ఎనిమిది అణాలను ఏమంటాము నాలుగు అణాలని ఏమంటాము బయ్య అయితే బ్రహ్మాండం టడ టడా టడక డబ్బు దగ్గరకు వచ్చారు కదా కదా ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి భూతంలో పదహారు అణాలు దీంట్లో ఏది ఆకాశంలో అర్ధ రూపాయి సరేనా అవి కూడా అట్లాగే ఉంటాయి హాఫ్ హాఫ్ హాఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నాలుగు అయిపోతాయి కదా ఇప్పుడు ఈ ఈ అర్ధ భాగం ఇట్లాగే అంటే అర్ధ రూపాయి వాయువులో నుంచి రెండు అణాలు అగ్నిలో నుంచి రెండు అణాలు జలంలో నుంచి రెండు అణాలు పృథివులో నుంచి రెండు అణాలు ఇదెంత ఇప్పుడు ముప్పావులా నై పదహారు అణాలు అవసరం లే రూపాయి ఇది ఇది ఆకాశం కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే ఆకాశంలో కనపడతా ఉందో దాంట్లో నాలుగు భాగాలు ఉంటాయి ఇవి కూడా కలిసి ఉంటాయి అప్పుడే పంచీకరణం లేకపోతే ఉపయోగపడదు సూక్ష్మంగా ఉంటుంది దేలాగా కాబట్టి గాలి ఉందనుకోండి గాలి గాలిలో సగభాగం గాలి మిగతా నాలుగు భూతాలు ఈక్వల్గా ఉంటాయి అగ్నిలో సగభాగం అగ్ని మిగతా నాలుగు భూతాలు ఈక్వల్గా ఉంటాయి ఇంతే ఇంకేమీ లేదు జలం ఇట్లా తయారైపోయింది కాదు ఇది పంచభూతాలు వచ్చేసాయి ఆయన అర్థం అందుకని ఇప్పుడు ఇది పంచభౌతిక శరీరం అంటారు కదా అంటే ఏంటి దాని అర్థం ఈ పంచభూతాల తయారైంది ఆ పంచభూతాల ఈ పంచభూతాల అపంచీకృతమా పంచీకృతమా అపంచీకృతం దెయ్యం రూపం లేదు ఇది పంచీకృతం కదరా ఆయన ఇప్పుడు ఐదు ఉంటాయి చూడటా ఉన్నదంతదే కదా దీనికి రూపం ఎట్లా వచ్చింది జలం అగ్ని ఉందా లేదా టెంపరేచరు గాలి పీల్చుకుంటూ వదులుతున్నావా లేదా ఉశ్వాస నిశ్వాసం గాలి ఏదైనా తీసుకోను ఒక ప్లాస్టిక్ ముక్క తీసుకొని సరేనా అది చూస్తే పృథివీ కాల్చావు మండుతుందా లేదా అగ్ని దాంట్లో నుంచి పార్టికల్స్ కదుతానుకో వాయువు అసలు ఎక్కడుంది ఇది ఆకాశం అది నువ్వు కాల్చావు కానీ అది కరిగిపోతా ఉందా లేదా ఆ కరిగిపోవడం జలం ఏదైనా తీసుకో ఏ వస్తువునైనా తీసుకో ఐదు కలిసి ఉంటాయి అందుకని పంచభౌతిక శరీరం పంచీకృత పంచమహాభూతాన్ని జాయంతే ఇప్పుడు వచ్చేశాయి కదా ప్రపంచమేంటి పేరులానుంది కదా ఆయన ప్రపంచ పంచహ పంచభూతాలే స్థూల పంచభూతాలే ప్రపంచం నీ దేహం ఏంటి కాబట్టి స్థూల పంచభూతతో తయారైనటువంటి పంచభౌతిక శరీరం వచ్చింది కదా ఇప్పుడు ఆ గుండాయే సూక్ష్మభూతాలు జ్ఞానేంద్రియాలు వచ్చేస్తాయి దీంట్లో కూర్చోవడానికి షల్టర్ ఇది కర్మేంద్రియాలకి షల్టర్ మనసు ఇక్కడే కదా ఉండేది బుద్ధి ఇక్కడే కదా బ్రెయిన్ వచ్చేస్తుంది ఇది మళ్ళీ స్థూలం ్రెయిన్ స్థూలం ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మైండ్ అది పని చేస్తా అప్పుడే మనసు ఒకవేళ పని చేయకపోయింది అనుకోండి మెదడు నీ మెదడుంటే కదా అంటాడు మెదడుంటే ఎలా బుద్ధి ఉండాలి బుద్ధవుతుంది ఇప్పుడు ఇది వ్యవహారం అక్కడ ఏదైతే పంచభూతాలు తయారైన తర్వాత స్థూల పంచభూతాలను అయినా ఈ ప్రపంచం వచ్చేసిందో అట్లాగే మన దేహం కూడా వచ్చేసింది నెక్స్ట్ తైరండస్త భువనం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్యగర్భ స్థూలేస్ దేహే వైశ్వానరో భూస్కారై నేను ఎక్కడైతే ఆపుతుంటానో అవంతా మీరు మార్పు చేసుకోవాలి తైహి ఈజ్ అర్డ్ తైరండీ అండ తైరండ త్ర భువనం భోగ్య భోగాశ్రయ ఉద్భవే కాంపౌండ్ వండర్ఫుల్ సమాసం బ్యూటిఫుల్ కాంపౌండ్ తైహి అంతే తైహి అంటే ఏంటి ఇదిగా ఇప్పుడు ప్రపంచం వచ్చేసింది ఇక మీ కళ్ళ ముందు కనపడుతుంది ఇప్పుడు అంటే ఇంతవరకు కనపడినట్టు మీకు తైహి పంచీకృత పంచమహాభూతీ తైహి పంచీకృత పంచమహాభూత అంటే పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతముల చేత తైహి చూసారా అది సాంస్క్రిక్ జ్యోతి తైహి అంటే పంచీకరణం చెందినటువంటి ఈ పంచమహాభూతాలు ఐదేవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి చేత పంచీ అది తైహి అన్నాడు ఒక్కటే ఒక పదం తైత కలార్థం తైహే తైహి పంచీకృత పంచమహాభూతైత అంద అండ ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల భవతి స్థూల ప్రపంచం స్థూల స్థూల ఏదైతే ఉందో ఇది మీకు గెనిపించేది కాదు మొట్టమొదటి ఉండేనా పంచీకరణం జరిగిన తర్వాత పంచీకృత పంచమహాభూతై కృతం ఏంటి అండ బ్రహ్మాండ అండ అంటే బ్రహ్మాండ బ్రహ్మాండం ఆవిర్భవించింది ఎప్పుడు పంచీకరణం జరిగిన తర్వాత అది అది తై పంచీకృత పంచమహాభూత అండయతే వచ్చేసిందా బ్రహ్మాండం బ్రహ్మాండతి బ్రహ్మాండం వచ్చేసింది తైరండీ పత్ర బ్రహ్మాండే పత్ర బ్రహ్మాండం వచ్చింది కదా ఆ బ్రహ్మాండములో భువనం చతుర్దశనా అందంగా నా కనపడతా ఉంది అసలు ఇంతవరకు తెలియదు దయ్యలాగా ఉన్నాయి ఇప్పుడు అసలు కనపడతా ఉంది కదా పంచీకృత పంచమహాభూత బ్రహ్మాండ మొత్తం సృష్టి బ్రహ్మాండం అంటేంటి టోటల్ సృష్టి నీది భూ ప్రపంచమే కాదు ఇది అంతే ఇది చోటా చోట ఇదిగా మొత్తం టోటల్ బ్రహ్మాండ విదితం అవిదితం సర్వం బ్రహ్మాండ్రహ్మాండీ భువనం చతుర్దశ భువనా ఎక్కడ స్వామి ఏడు పైన చతుర్దశ భువనాలు మనం చతుర్దశ భవనాల్లో నిండి నిపుడీకృతమైన వాడు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు చతుర్దశ భవనాలు ఎందుకంటాను నేను బ్రహ్మాండంలో ఉన్నది చతుర్దశ భువనాలే ఏడు పైన ఏడు కింద మొత్తం కలిసి బ్రహ్మాండం స్వామి ఏడు లోకాల పైన ఊర్ధ్వం ఏడు లోకాలు అర్ధముఖంగా ఉండే మళ్ళీ డిసెంబర్ అర్థం అవుతులే పూజా విధానం చెప్తాను సదస్సులో ఇప్పుడు ఓం భువ ఓం భూహో ఓం భువ ఓం భువహ ఓం మహహత ఏంది అదంతా మనకి ఏం తెలియదు మమా ఏదో కాబట్టి భూహో చూ భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం తపహ సత్యం భూ భువ సువ మహహ జన తపహ సత్యం ఈ ఏడు ఊర్ధ్వలోకాలు సార్ భోహో ఈ భూలోకం నుంచి ఊర్ధ్వలోకాలు స్వామిజీ అంటే అంటే ఇంకా ఊర్ధ్వం అత్యత్తి దశాంగుళం పరమేశ్వరుడు పురుష సూక్తం అట్లు స్వామిజీ మరి చెప్పు కాదు మిగతా శవనం అధోలోకాలు అయ్యేంట అతలా వితల సుతల తల్లా తల్ల మహాతల్ల రసాతల్ల పాతాళ్ళ అంతా తల అంత తల్ల ఉండాలి ఇప్పుడు అర్థమైందే ఏదో అడగడం లేదు రే స్వామీజీ అని పెరిగిపోతా ఉండదు అప్పు జాగ్రత్త కొన్నిసారి ఎంత పెరిగింది అప్పు కొన్నిసారి సరళ వడ్డీ ఇప్పుడు చక్రవడ్డీ రోజులు తిరిగే కొద్దీ చక్రవడ్డీ చక్రం లాగా తిరుగుతూ ఉండదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వచ్చేయాలి మీకు ఇప్పుడు నేను చెప్తానని లేదా భోహో భోహ సువహ మహా జనహ తపహ సత్య అంటున్నా కదా అతలా వితలా సుతలా తలా తల ఆ తలలంతా కలిసి ఈ తలలోకి రావు సరేనా వస్తే ఎందుకు రావు నాకుండేది కూడా ఇంతే కదా తల నాకేమో నింత ఉందే గేదెలాగా ఇంతే కదా ఈడకు వచ్చింది కనుక ఆడకు కూడా వస్తుంది అయితే ఇక్కడ జరిగినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో పరిశ్రమ ఏదైతే ఉందో శ్రమ ఏదైతే ఉందో అది పడాలి అంతేగాని రాకుండా పోయే ప్రశ్న లేదు క్లియర్ ఊర్ధలోకాలు ఏడు అధోలోకాలు ఏడు చతుర్దశ పద్నాలుగు భువనాహ భువనం తై పంచీకృత పంచ మహాభూత అండ బ్రహ్మాండ తత్ర బ్రహ్మాండే భువనం చతుర్దశ భువనం వచ్చేసే కదా ఇవన్నీ భోగ్య అంతే ఆ పదం అంతే కదా భోగ్య భోగ్య విషయా అంటే ఇప్పుడు అర్థమైంది మీకు ఇక్కడ సీతాఫలం ఉండొచ్చు ఇక్కడ మామిడి పండు ఉండొచ్చు ఇక్కడ చక్ర పొంగలు ఉండొచ్చు అదే గనక నువ్వు స్వర్గలో కాని పోతే అక్కడ కామధేనువు కల్పతరువు అవి ఇవి అక్కడ అమృతం ఉండాలి ఆడిపోయిన తర్వాత కాఫీ ఉందా నో సార్ నో కాఫీ గురువు ఏంటి ఇక్కడ అమృతం హాయ్ అర్థం తాగుతావాలి కాబట్టి అమృతం తాగేటువంటి యోగ్యత లేదనుకో వీడు అమరుడు గాడు అనుకోండి పుణ్యప కర్మ చేసి ఏది ఇష్టాపూర్తి కానీ ఇవన్నీ కూడా యజ్ఞ ఏకాదుడు చేసి వీడు అక్కడికి పోడు మీకు అర్థమైందే ఎవడెక్కడ పుట్టాలనో సర్వజ్ఞ ఆయన కదా కాబట్టి ఇక్కడ ఏదైనా చేసుకున్నాడు అనుకోండి ఈ పుణ్యఫలం చేత అక్కడ పోతాడు అది ఒక ఖాళీ అయితే ఇక్కడికి వస్తాడు తన్న ఆశే సతీ అద్దీ అక్కడ కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనో అక్కడ ఉంటారు ఇది అర్థమైంది మీకు అమేజ్ కనుక భోగ్య భోగ్య విషయాలన్నీ వచ్చేస్తాయి నాయన భోగాశ్రయ మరి భోగ వస్తువులు ఉన్నాయి అన్నీ వచ్చేసాయి వాటిని అనుభవించడానికి దేహాలు కావాలన్నా లేదా అదే ఆయతనం భోగాశ్రయ దేహాలు కూడా వచ్చేసాయి మనకు దేహాలు కూడా వచ్చేసాయి ఆ కర్మేంద్రియాలు ఇందులో చేరిపోయినాయి అజ్ఞానేంద్రియాలు ఇందులో చేరిపోయి సూక్ష్మ శరీరం అవన్నీ వచ్చేసి స్థూల శరీరంలో చేరిపోయినాయి ఏది సప్తదశ కళాభిహి ఇక్కడ అవసరం లేదు కానీ ఒక మాట అంటున్నాను నేనండి తెలుసుకోవడానికి సావు అంటే ఏంటో తెలుసా ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోతాడు అది చావం ఇప్పుడు అర్థమైంది ఆ జీవుడు ఈ దేహంలో నుంచి పోవు చెతాడు జీవుడు జీవుడే ఈశ్వరుడు కదా వాడు అంతటా ఉండేవాడు జ్ఞానం లేదు అంతే వాడు ఇది విషయం స్థూలం సూక్ష్మం విడిపోవడం స్థూలం శ్మశానముడు ఇడికిడు బూడిదగా మారిపోతుంది సూక్ష్మం ట్రావెల్ అవుతుంది ఇప్పుడు అర్థమవుతుందే ఇది జీవ అంటే కొండను నువ్వు తీసుకుపోతూ ఉంటే కుండ తీసుకుపోతావు కానీ కుండలో ఆకాశం అవసరం లేదు నువ్వు ఎక్కడ కుండ తీసుకుపోయినా ఆకాశన కుండ పోతా గనక కాబట్టి జీవుడు సర్వజ్ఞుడే కనుక అంటే సర్వజ్ఞత్వం లేదు కానీ ఈశ్వరుడే గనక ఈశ జీవయోహ వేషదే మీద కాబట్టి ఈ సూక్ష్మ శరీరం పోతా ఉంటే జీవుడు ట్రావెల్ అయినట్టే ఇది జన్మ నుంచి జన్మ అర్థమవుతా ఉంది ఈ సూక్ష్మ శరీరం వెళ్ళి మళ్ళీ ఎక్కడ పుట్టాలనో ఏ ఇంట్లో పుట్టాలనో ఏ స్థూల దేహంలో ఈ సూక్ష్మదేహం చేరాలనో అక్కడ చేరిపోతుంది అక్కడ మళ్ళీ కెవ్ అని ఫస్ట్ క్రై ఆఫ్ ది పేబీ మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది సంస్ గుర్తుపెట్టుకోండి సూక్ష్మ శరీరం బాగా తెలిసిపోయింది మీకు స్థూలదేహం కూడా తైహి తెలిసిపోయింది స్థూలదేహం నుంచి సూక్ష్మదేహం విడిపోతే మనకి గుర్తుపెట్టుకోండి ఇది చావంటే దీన్ని అర్థం చేసుకోవడానికి చచ్చినార్థం కాదు గతంలో ఎవరి దగ్గరికి పోయినా చావంటే ఏంటంటే ముక్కుల నుంచి పోతున్న కూడా చెవుల నుంచి పోతున్న ఏం పోది ఏం వస్తుంది సింపుల్ సూక్ష్మం స్థూలం విడిపోవడమే సాగు మళ్ళీ నూతనమైనటువంటి తైహి ఇక్కడ తయారైంది కదా పంచీకృత పంచమహాభూతై ఏది భోగాయతనం భోగాశ్రయం దాంట్లో వచ్చింది దిగడమే అవన్నీ గతం సద్భోగాయ వచ్చాడు కనుక అవన్నీ గతంలో ఉంటాయి కనుక ఏడో నెల ఎనిమిదో నెల బిడ్డకు వచ్చేటప్పటికి ఆ బిడ్డకి నాలెడ్జ్ వచ్చేస్తుంది పురా పరదే కృత జన్మ శుభాశుభం అయ్యో ఈ మలమూత్రాల మీద నేను మధ్యలో పడి నేను అలుగుతూ ఉన్నాను ఎవడైతే అనుభవించారో వాళ్ళు పోయినారే వాళ్ళంతా కూడా ఎవరి కోసం నేను పాపపుణ్యాలు చేశాను గతంలో వాళ్ళంతా పోయారే ఏకాకీ తేన దహ్యామి నేను ఇక్కడ దహించుకుపోతూ ఉన్నాను ఈ తల్లి గర్భంలో పడి పురా పూర్వం బిఫోర్ పరజనస్య అర్ధే ఇతరుల కొరకు కృతం కర్మ శుభాశుభం చేయకూడని పాపాలన్నీ చేశాను చేయవలసిన పుణ్యాలన్నీ చేశాను వాటిని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడ ఉన్నాను ఇక మీదట కనుక బయట వస్తే మాత్రం కేవలం శృతి మందిరం దాడు కాదు ఆ తర్వాత శృతి మందిరం స్వామీజీ అంతే ఇంకొరుడు అర్థం కదా అది మాయ అది మాయ ఇదంతా గర్భోపనిషత్తు అని అష్టాదశ మనకు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో గర్భోపనిషత్తు ఉంటుంది ఆ జీవి పడేటువంటి గర్భవేదనంతా కూడాను అక్కడ ఉంటుంది తల్లి గర్భంలో పడేటువంటి వేద దాని నుంచి మనం బయటపడాలంటే ఇది ఒకటే మార్గం మోక్షం దాని నుంచి విముక్తి కావడం కనుక తైదండ భోగ్య భోగాశ్రయ ఉద్భవ భోగాశ్రయ భోగ ఆయతనం ఉద్భవ ఉద్భవ ఉత్పత్తి అవి పుట్టేశాయి హిరణ్య గర్భ స్థూలే వైశ్వానరో భవేత్ ఇది ఇంకొక పేరు వస్తా ఉంది హిరణ్య గర్భ ఎవరు సమిష్టి సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాడు అస్మిన్ స్థూలదేహే హిరణ్య గర్భ వైశ్వానరో భవత్ వైశ్వానర భవే కాబట్టి ఇప్పుడు స్థూలదేహ స్థాయిలోకి వచ్చేటప్పటికి అక్కడేమో ఈశ్వర కారణం ఏది శుద్ధ సత్వంలో ఈశ్వర మాయావి ఆ తరువాత మనం తైజస్సుడైనప్పుడు ఆయన హిరణ్య గర్భ సమిష్టి సూక్ష్మ ఇప్పుడు వ్యష్టిగా ఒక స్థూల శరీరానికి సంబంధించిన మనమైతే అన్ని స్థూల శరీరాలకు సంబంధించిన తాను గనక వైశ్వానర వైశ్వానర భవేత్ వైశ్వానర అని ఎందుకు వచ్చిందంటే విశ్వస్య నరస్య విశ్వశ నరస్య అభిమానవాన్ వైశ్వానరహ ఇది ఉపాధివాన్ విశ్వశ్య నరస్య టోటల్ అన్ని ఉపాధులకు సంబంధించి స్థూలమైనటువంటి ఉపాధులకు సంబంధించినట్టుగా ఆ హిరణ్య గర్భుడిని మనం సూక్ష్మ దేహాలు సమిష్టి సూక్ష్మ దేహాల స్థాయిలో ఏ ఈశ్వరుణ్ణైతే హిరణ్య తెలుసుకున్నామో ఆ హిరణ్య గర్భుడే దేహాల సమిష్టి స్థూల దేహ స్థాయిలో వైశ్వానర విశ్వ నరస్య అభిమానవాడు చూడండి ఆయన వైశ్వనర మనం విశ్వ విశ్వడు విశ్వ మన పేరు విశ్వ ఎత్తుకోవడమే మాండవిక్య ఉపనిషత్తి దీంతో స్టార్ట్ అవుతుంది స్వయమాత్మ చతు ఇప్పుడు వినండి ఒకసారి సమరైజ్ చేస్తాను కారణ శరీర అభిమాని అవిద్యను అజ్ఞానాన్ని ఉపాధిగా కలిగినటువంటి వాడు జీవుడు ఆ కారణ శరీర స్థాయిలో అతని పేరు విశుద్ధమైనటువంటి సత్వం ఇది రజో తమో గుణాలు లేనిటువంటి సత్వం మాయ దానిని తన అధీనంలో ఉంచుకొని ఉండేటువంటి మాయావి ఈశ్వరుడు ఇది కారణం ఈశ్వరుడు జగత్తుకు కారణం వీడు అవిద్య వీడి యొక్క జన్మకు కారణం కారణ శరీరం అయిపోయిందే సూక్ష్మానికి వచ్చేటప్పటికి సప్తదశ కళాభిహి మనం ఏ అయితే ఆ పదిహేడు తత్వాలు చూచామో ఆ పదిహేడు తత్వాలకి పరిమితంగా ఉండేటువంటి సూక్ష్మ శరీర అభిమాని తైజసహి మనం సమిష్టి సూక్ష్మ శరీర హిరణ్య గర్భ క్లియర్ ఇప్పుడు దేహం వచ్చేసింది కనుక ఈ దేహములన్నీ చేరిపోయి కాబట్టి ఇక్కడ ఏముంది స్థూలం ఉందే సూక్ష్మం ఉందే సప్తదశ కళాభిహి నిద్రపోయిన తర్వాత సుషిప్తుల అజ్ఞానం ఉందే మొత్తం టోటల్ దిగేసింది కారణ శరీరం సుషుప్తుల ఉంది గాఢ నిద్రలో అదే ఈ సూక్ష్మ శరీరం జాగ్రత్తలోనూ ఉంది స్వప్నములోనూ ఉంది స్థూల శరీరం జాగ్రత్తలో మాత్రమే ఉంది స్వప్నములో సుషుప్తుల లేదు అంతే కాబట్టి ఈ స్థూల శరీరానికి సంబంధించి మనము విశ్వడు అనిపించుకుంటాడు మనమందరం విశ్వలు జీవులందరూ విశ్వలు ఆయన వైశ్వానరుడు క్లియర్ ఎందుకని విశ్వశ నరస్య ఉపాధి వాన్ వైశ్వానర ఇది వైశ్వానరో పవే ఇది నాయన విరాట్ అంటే విరాట్ శబ్దం ఇది అర్థమవుతుంది ఇప్పుడు విరాట్ రూపము పరమేశ్వరుడు యొక్క విరాట్ రూపం అంటే ఏంటి ఇప్పుడు తెలుసా హిరంజ గర్భతత్వానికి సంబంధించింది కాదు స్థూలం స్థూలమైనటువంటి తై బ్రహ్మాండ ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండ స్వరూపమే విరాట్ రూపము అదే పురుష సత్వంలో మనం స్వామిని విరాట్ రూపాన్ని మనం ధ్యానించింది ఇప్పుడు అర్థమవుతుందా మీకు అర్జునుడికి గోచరించింది కూడా విశ్వరూప సందర్శనం ఉంది ఆ విశ్వరూప సందర్శనం ఇదే ఈ విరాట్ రూపమే విశ్వరూప సందర్శనం సో విశ్వరూప సందర్శనం చూసారా ఇప్పుడు ఈశ్వరూప సందర్శనం పూర్ణం కాదు ఎందుకు పూర్ణం కాదు కేవలం టోటల్ స్థూలభూతాలే మొత్తం నిండిపోయి పరమేశ్వరుడు ఉన్నాడు కానీ సూక్ష్మంలో కూడా ఉండాడు హిరణ్య గర్భ కానీ ఈశ్వర వీటన్నిటికి ఆధారభూతులై ఉన్నాడు తరువాత బ్రహ్మాశ్రయ సత్వరజ సమో గుణాత్మిక మాయా అస్తి ఈ మాయ దేన్నైతే ఆశ్రయించుకుందో ఆ పరబ్రహ్మ స్వరూపం సత్యం జ్ఞానం అనంతం దివ్యంగా భాషిస్తుంది అర్థమవుతుంది ఒక పార్ట్ మాత్రమే తెలుస్తుంది ఇది విరాట్ రూపం అందువల్ల విశ్వరూపం చూచిన తరువాత ఇవన్నీ బయట డిస్కస్ చేసేటివి కాదు బయట దొరకవు ప్రసాదాలు తప్ప విశ్వరూపం చూచిన తర్వాత అర్జునుడు ఒకటే మాట కృష్ణ భయంకరమైనటువంటి ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను మంజులమైనటువంటి మీ రూపాన్ని నాకు మనోహరమైనటువంటి నీ రూపాన్ని దర్శించి అంటే భగవద్ దర్శనం విశ్వరూప సందర్శనం సమ్యక్ దర్శనం పరమేశ్వరుడు సమస్తంలో ఎత్తా నిండి నిబిడీకృతమై ఉన్నాడో అటువంటి విశ్వరూపం కాస్మిక్ విషన్ అది నీకు కనపడతా నీకు భయం వేస్తుంది హే అర్జున అంతా ఒకటే కనపడతా ఉంది నీకు భయం ఎట్లా వచ్చిందే ద్వితీయ ద్వే భయం భయం భవతి రెండో వస్తువు ఉంటే భయం ఎందుకు వచ్చింది భయం రెండవది అందుగనక ఆ రెండవది ఏంటో తెలుసా అంతా వాసుదేవ సర్వమితి అంతా వాసుదేవుడు వాసుదేవుడు నిండిపోయి ఉండాడు కానీ నేను వేరుగా చూస్తుంది అందుకనే నేను చెప్పాను దక్లూడ్స్ ఎప్పుడైతే పంచభూతాల నుంచి వచ్చిందో ఇది కూడా పంచభూతంగానికి ఇది కలిసి ఉంది సూక్ష్మభూతాల నుంచి వచ్చిందో నీది సూక్ష్మభూతంగా దంతా కలిసి ఉంది ఎక్కడ యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఈశ్వర ఇది జ్ఞానం ఎప్పుడైతే ఎంతవరకు వచ్చిందర్త అప్పుడు భగవాన్ లేకపోతే విష్ణురూప సందర్శనతో అయిపోయింది భగవద్గీత పదకొండో అధ్యాయంతో అయిపోయింది వీడు భయం కలుగుతుందన్నాడు కనుక అగైన్ ఐ హావ్ టు స్టార్ట్ అర్థమవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఏడు అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది నిన్ను తెలుసుకోకుండా ఈశ్వరుణ్ణి తెలుసుకొని గోల్డెన్ సెంటెన్స్ నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఈశ్వరుని నువ్వు తెలుసుకోలేవు నిన్ను నువ్వు తెలుసుకున్నావా నువ్వే ఈశ్వరు ఈశ్వరుడు నీ కన్నా వేరుగా ఉండడు నీవు ఈశ్వరుడి వేరుగా ఉండి ఈశ్వరుని తెలుసుకున్నావా అది ద్వైతం ద్వితీయ ద్వై రెండో వస్తువు ఉంటే భయం భయమే కాదు కుర్వాధం కూడా కలగచ్చు ఏదైనా జరగచ్చు ద్వైతంలో ద్వైతంలో జరగందేంటి ఏదైనా జరగచ్చు ఏది జరగకుండా మంగళకరంగా ఉండాలంటే అది అద్వైతం అద్వైతం అయ్యింట నా ఇప్పటికి ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఇప్పుడు భస్మాసురుడు ఎవడి కోసం చేశాడు వాడు తపస్సు ఎవరికోసం భస్మాసురుడు సార్ ఎవరి కోసం తపస్సు చేసిందే ఈశ్వరుడు కోసం అవునా కదా ఈశ్వరుడు భగవంతుడని చేశాడా ఇంకోటని చేశాడా వాడు దేవుడని చేశాడా దైవం చేశాడా దేవుడని మరి వాడికి దర్శనం ఇచ్చేసిన తర్వాత వాడు చేయాల్సిన పనేంటి భగవంతుని వాడు వరం కోరుకున్నాడు అనుకోండి భగవంతుడు వరం ఇచ్చేసిన తర్వాత వాడికి భగవంతుడి మీదనే విశ్వాసం లేదు ఈయన భగవంతుడు అవునా కాదనే డౌట్ మళ్ళీ ఏది వాడికి వరం ఇచ్చిన తర్వాత వరం అయితే ఇచ్చాడు సినిమాలో వాడేమో అని చెయ్యొత్తుకొని ఈశ్వరుడి మీద పోతాడా మనం పోతామా పోతామా మనం ఈ చేతులు ఈశ్వరుడు తల మీద పోతాయా లే ఆయన పాదాలను పట్టుకుంటాయి కదా వాడా తపస్వి మనమా చెప్పండి వాడేం తపస్సు సార్ వాడు ఇది ఎట్ కాబట్టి ఈశ్వరుడు తల మీద పెడితే ఆయన భస్మం అయిపోవడానికి వాడు వెళ్ళాడు అనంటే ఈశ్వర తత్వం వాడికి అర్థం కాలేదు బుధవారం అయినంతే గురువారం అయిన కాన్షియస్గా అంటున్నాను ఈ దరిద్రాన్ని సమాజం నుంచి తరిమేస్తే లాభం అంత తరిమే శక్తి నాకు లేదు కనుక ఏదో ఇంతవరకైనా మీ హృదయాల్లో నింపితే మీరు రేపు దీపాలే వెలుగుతారు మోక్షం ఆయనే ఇస్తాడు ఆయన ఇచ్చేది మోక్షం రస్వాస వ్యవహారం అంతా వ్యర్థమైందే కాబట్టి దేహవైశ్వానరో భవే నెక్స్ట్ తైజసా విశ్వతాం యాత దేవతి నరాదయ తే పరాగ్ దర్శన ప్రత్యక్ తత్వబోధ వివర్జి ఇప్పుడు చెప్పలా నేను ఆయనేమో హిరణ్య గర్భుడు వైశ్వానుడు అయ్యాడు కదా మనం ఎవరు కదా ఆయన ఒక్కడే సింగులర్ మన ఫ్లోరల్ కదా జీవులం జీవాహ తైజసాహ ఆయనేమో ఒక్కడే కనుక హిరణ్య మనం తైజసాహ జీవులం తైజసులం విశ్వతాం యాతాహ తైజసాహ తేజోమయ అంతఃకరణ వృత్తి ఉపత్వాత్ తైజసా విశ్వతాం యాతాహ విశ్వం ప్రాప్తా అంటే ఇప్పుడు ఆయనేమో హిరణ్య గర్భుడు వైశ్వనుడు అయిపోయాడు మనం అనేకం కదా తైజస్సులు కదా మనం ప్రాజ్ఞులు కదా మనం ప్రాజ్ఞులు తైజస్సులం ఇప్పుడు విశ్వలం ఈ విశ్వలం అనేక మంది మనం ఎట్లా అనేక మంది స్వామీజీ దేవ తిరియక్ నరాదయ దేవ ఇంద్రుడు వరుణుడు వాళ్ళు కూడా వాళ్ళే ఈశ్వరుడు కాదు వాళ్ళు మాకన్నా కొద్ది ఎక్కువ మనం వాళ్ళ కాలేజీ అంతే ఇంకేయలేదు అర్థమవుతుంది మనకన్నా కొద్దిగా ఒక నాలుగు మింట్లు ఎక్కువన్నారు అంతే తప్ప పుణ్యం చేసుకున్నాడు ఎర్ర పుణ్యం అయిపోతే ఇటు ఒక క్షీణీయ పుణ్యం మర్చిలోపం విశాంతి ఈ లోపల మనం పుణ్యం చేస్తున్నా మనకు పోతాం అర్థమవుతుంది రేర్ ఫోర్ దేవ దేవతలు తిరియక్ తిరియక్ తిరియక్ పాతితా దృష్టి తిరియక్ అంటే మూడు ఒకే విధంగా ఉన్నాడు తిరియక్ అది సమాష జంతు నోరు పొట్ట తోక ఒకే లైన్లో స్ట్రైట్గా ఉంటాయి హారిజాంటల్గా ఇది తెరియక్ పర్పెంటికులర్గా ఉంటే మనిషి హారిజాంటల్గా ఉంటే కదా గేది ఎట్టుంటుంది చూడు అది నోరు ఇక్కడుంది పొట్ట ఇక్కడుంది అసలు నోటికన్నా కొద్ది ఎత్తులో ఉంటుంది పొట్ట అందుకని అది ఎప్పుడు తింటూనే ఉంటుంది చూడు గేదిన కామ్గా ఉండమను ఏదో ఒకటి తింటుంటుంది ఏమి లేకపోయినా కూడా ఇది గేదె లక్షణం అందుకని కొంతమంది మీరు చూడండి కావాలంటే ఇందిరా పార్కులో పోయి చూడండి కాపుగా కూర్చొని నేను ఎప్పుడు పోలేదు కదా ఆ పేరున్నాను నేను ఎప్పుడు పోలేదు మీరు కావాలంటే రేపు సాయంత్రమే పోండి ఆదివారం పోకండి ఆడిపోయి కూర్చొని మీరు చూస్తూ ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరుళ్ళ గడ్డిలా పోతుంటారు అది తీసి ఇది సార్ జన్మాంతర వాసన తద్భోగా తద్భోగా పున ఉండలేడు ఎందుకని గేద్రుడు గాను దీన్ని ధరతుండదు మాకు చిన్నప్పుడు లెక్కల మ్యాథ్స్ ఉండేవాడు రేపు కనుక నేను చెప్పినవన్న జామెటరీ సరిగా కనుక మీరు కనుక వర్క్ చేసుకోకుండా వచ్చారా అథమెటిక్స్ సరిగా కనుక చేసుకోకుండా వచ్చారా ఇదిగో ఫ్రమ్ పర్పెండికులారిటీ టు ఆరిజెంటాలిటీ అనేవాడు మేము పోయేదంతా వెతికి డెస్టి అది పర్పెండికులారిటీ టు ఆరిజంటాలిటీ పర్పెండికులారి హారిజంటే కోడితే కింద పడిపోతాం అనడానికి అంటే ఆ రోజుల్లో తిట్టినా కూడా జ్ఞానం ఈరోజు జ్ఞానాన్ని బోధిస్తే కూడా తిట్టినట్టే ఈ గురువులు మోడ్రన్ గురుస్ అర్థమవుతుంది కాబట్టి ఈ తిరియక్ ఒకే ఇదిలో ఉంటాయి తిరియక్ తర్వాత నరాదయ నరహ మనం మనుషులు ఆదయ ఎట్సెట్రా అంటే క్రిమికెట కాదులు ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి ఇవన్నీ కలిపి సో తైజసాహ విశ్వతాం యాత తీవ తిరియక్ నరాదయ ఈ విధంగా జీవులందరూ తయారయ్యారు కాదు తే పరా దర్శన వాళ్ళు ఎవరు దేవతిరయజ్ఞరాదయ వీళ్ళందరూ కూడాను చూడండి దేవతల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి క్రిమి కీటకాల దగ్గర నుంచి అన్ని కూడాను పరాక్ దర్శిన బయట దూచేటివే అన్ని కూడా వండర్ఫుల్ బయట దూచేటివే ఎన్ని పరాంచి కానీ విన్నారు ఈ పదం అచ్చా కఠోపరిషత్తులు చెప్పేందుడు పరాంచి కాని తృణ స్వయం స్వయంభోహో పరమేశ్వరుడు పరాంచి కాని కాని ఇంద్రియాని పరాంచి పాక్యంలో చూచేటువంటి ఇంద్రియాలని సృష్టించాడు స్వయం భోహో తస్మాత్ పరాన్ పశి నాంతరాత్మ అది కఠోపనిషత్ తస్మాత్ దేర్ ఫోర్ అసలు పరమేశ్వరుడే బయట చూచేటువంటి ఇంద్రియాలని మనకి ఇచ్చారు గనక కానీ కాని అంటే ఇంద్రియాణి యట చూసేటువంటి వాటిని ఇచ్చాడు కనుక ఆటోమేటిక్ చూస్తాయే గానీటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మస్వరూపం ఈశ్వర స్వరూపం దానిని దర్శించలేదు క్లియర్ క్లియర్ కానీ ఇంద్రియాణి పరాంచి కాని పరాక్తి గచ్చంతి అంచంతి పరా గచ్చంది ఆ బయటికి పోతూ ఉంటే దృష్టి ఎప్పుడు కూడా ఉంటుంది తస్మాత్ పరాక్ పశ్యతి పరాక్ రూపాన్ పశ్యతి బయట ఉండేటువంటి రూపాన్ని చూస్తుంది అనాత్మభూతాన్ శబ్దాదీన్ పశ్యతి ఇది కాబట్టి శబ్దాది విషయాన్ని చూస్తుంది కానీ నా అంతరాత్మన్ అంతరాత్మానం నా పశ్యతి ఇ నది ప్రవాహం పోతా ఉంటది కదా సర్లో నిండిపోతూ ఉంటది కదా మళ్ళీ వెనక్కి వస్తుంది అంతే ఇటు పోయేటువంటి దృష్టి ఇటు పోతుందే గాని ఇటు వెనక్కి వచ్చిన లోపలికి వచ్చే అంతర్ముఖం అవకాశం లేనే లేదు నీ చేత్తోనే నువ్వు బీరువా తలకు తీసి నీ చేతి గుండా అక్కడ పెట్టినటువంటి డబ్బుని అవసరమైతే నీ కళ్ళతోనే మళ్ళీ నువ్వు చూడగలవు అదే నీ చేత్తోనే అంత అన్నపు ముద్ద తీసుకొని నోటీస్ ద్వారా కనుక లోపల పడేస్తే అది ఎక్కడికి పోలేదు బీరు దూరంగా ఉంది అది నీలోనే ఉంది కానీ అక్కడ చేతితోనే పెట్టావు ఇక్కడ కూడా చేత్తోనే పెట్టావు అక్కడ చూడగలవు ఇక్కడ చూడగలవు పరాంచికని భాష్యంలో ఉండేటువంటి విషయాల్నే ఇంద్రియాలు చూడగలుగుతాయి కానీ మిగతా వాటిని చూసేందుకు అవకాశమే లేదు తే పరాగ్ దర్శనైనా వీళ్ళందరూ కూడాను ఇప్పుడు మనం చూసాం కదా వీళ్ళంతా పరాదర్శన వాక్యంలో ఉండి బాక్య దృష్టి కలిగిన వాళ్ళు క్లియర్ దేవతలు కూడాను అంటే దేవతలకు కూడా ఆత్మ జ్ఞానం లేదు అండర్స్టాండ్ మీరు అత్యోక్త అనుకుంటారేమో చక్కగా మీరు ఈ మోక్షధామం క్లాసెస్ అన్ని విని పూర్ణంగా జీర్ణించుకోగలిగితే ఏ కారణం చేతనైనా మనలో ఎవరో ఒకరు మరణిస్తే చేసుకున్న పుణ్యవశాత్తు మనం గనక స్వర్గానికి గనకపోతే అక్కడ కూడా మనకి సీట్ రెడీ టు టీచ్ అందరూ వచ్చి కూర్చుంటారు వరుణుడు అగ్ని అందరూ వచ్చి కూర్చొని స్వామీజీ మాకు కూడా టీచ్ చేయండి స్వామీజీ అక్కడ ఏది చేశారో అది మాకు కూడా టీచ్ చేయండి స్వామీజీ ఎందుకో తెలుసా వాళ్ళు కూడా పరాగ్ దర్శన అనాత్మరూపాన్ని పశ్యతి ఇటు ఇటు బాలేదు అర్థమవుతుంది వీళ్ళందరూ దేవతి నరాదయా పరాక్ పశ్యతి అనాత్మరూపాన్ పశ్యతి శబ్దాదాదీన్ పశ్యతి ఇది క్లియర్ టే పరాగదర్శన ఇదిగో ప్రత్యేక్ తత్వబోధ వివర్జిత ప్రత్యేక్ డైరెక్ట్ డైరెక్ట్ చూడి అవి ఉండొచ్చు లేకపోవచ్చు డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు ఒకటి ఉండొచ్చు లేకపోవచ్చు ఆ రూపం ఉండొచ్చు అది లేకుండా పోవచ్చు ఒక మనిషి ఉండొచ్చు రేపు చనిపోవచ్చు కానీ నేను ఉన్నాను అనేది ఉందా లేదా అహమస్మి కథం ఎట్లుండవు అహం నా జానా తెలియడం లేదు డైరెక్ట్ ప్రత్యక్ పరాక్ కాదు పరాక్ అంటే బాహ్యాన్ని చూసేది ప్రత్యక్ నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసు కాకపోతే వచ్చిన బాధ ఏంటో తెలుసా వివర్జిత ప్రత్యక్ డైరెక్ట్ గా అహమస్మి నేనున్నానని నీకు తెలుస్తూ ఉన్న కథం ఎలా ఉన్నావో నీకు తెలియడం లేదు కారణం ఆ ఉన్నది ఏదో తత్వబోధ తత్వబోధ తత్వజ్ఞానం తత్వజ్ఞానం వివర్జిత వస్తువు లేకపోవడం కాదు వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం ఇప్పుడు అర్థమైంది లేదు కదా జ్ఞానం లేదు కదా నైనా వెరీ ఇంపార్టెంట్ టెన్ మినిట్స్ ఎందుకంటే ఇంకొక టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ చేతాం ఆపేస్తాను తర్వాత ఎందుకంటే ఇక్కడే ఉందంతా ఎప్పుడైతే మన స్వరూపం బయట చూస్తున్నామో స్వరూపాన్ని చూడలేకపోతున్నామో వాహ్యంలోనే మనం దర్శిస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి వాహ్యంలో ఉండేది ప్రపంచమే కదా ప్రపంచంలో ఉండేది సంసారమే కదా జీవయాత్ర స్టార్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి ఇంకంతే ఈ దుఃఖం కాదు ఇదే సంసార యాత్ర ఇదే జీవయాత్ర అర్థమవుతుంది ఈ సంసారానికి నివృత్తి మార్గం ఏంటి ఇంపార్టెంట్ సంసారం ఎట ఆ వివరణ కావా సింపల్ కర్మ భోగాయ కర్మ కతు భుంజతే నద్యాం కీటా ఇవార్తంతరమాచుతే వ్రజంతో జన్మ నో జన్మై నిర్వృతి చూడండి కుర్వతే కర్మ భోగాయ భోగాయ కర్మ ఫలానుభవానికి కర్మఫల భోగాయ కర్మ కుర్వతే ఇటు కుర్వతే కర్మ భోగాయ భోగాయ అంటే కర్మఫల భోగాయ మన కర్మఫలాన్ని అనుభవించాలే కదా అందుకని కర్మ కుర్వతే కర్మల్ని ఆచరిస్తాం ప్రతి ఒక్కడిప్పుడు బాశ్య దృష్టి కలిగి దేహం వచ్చేసింది ఇంద్రియాలు వచ్చేసాయి కర్మేంద్రియాలు వచ్చాయి ప్రాణం ఉంది జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఆలోచించే మనసు ఉంది విమర్శించేటువంటి బుద్ధి ఉంది నిర్ణయించేటువంటి బుద్ధి ఉంది ఇవన్నీ కలిపి ఇప్పుడు జీవయాత్ర సంసార యాత్ర నడిచిపోతా ఉంది ఏం కర్మ చేయాలా అందరం కర్మ చేయలేము ఎందుకని గతంలో అందరం ఒక రకంగా చేసలేము కాబట్టి ఎవరు ఏది అనుభవించాలంటుంటే దానికి భోగాయ భోగానుభవానికి అనుగుణమైనటువంటి కర్మ ఏం కర్మ పుణ్యపాన్ని అవి పుణ్యకర్మలు కావచ్చు పాప కర్మలు కావచ్చు కుర్వతే చేసుకుంటూ పోతారు కర్మ కర్తుంచర్మలు చేస్తూ భుంజతే అనుభవిస్తూ పోతుంటాం కాబట్టి భోక్త అనుభవిస్తూ ఉండడం కర్మ చేస్తూ ఉండడం కర్మ చేస్తూ ఉండడం అనుభవిస్తూ ఉండడం అనుభవిస్తూ ఉండడం కర్మ చేస్తూ ఉండడం కర్మ చేస్తూ ఉండడం అనుభవిస్తూ ఉండడం ఇది కర్మ చక్రం ఇది సంసార చక్రం ఇది సుడి జస్ట్ లిసన్ ఎట్లా ఉంది తెలుసా ఇది ఇలా తిరుగుతూ పోవడం నద్యాం ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో కీటాహ ఇవ కీటకముల వలె పురుగుల వలెన్సెక్ట్ ఎట్లా తిరుగుతుందో అంటే నదేమో చాలా స్పీడ్ గా పోతా ఉంటది నద్యాం కీటాహ ఆవర్తాత్ ఆవర్తాంతరం తే అవి పశు వెంటనే ఆశుతే తే ఆశు కీటాహ ఆ కీటకాలు ఏవైతే ఉన్నాయో నా ఓమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అంటే లైక్ ఎమ్ ఇన్సెక్ట్ ఎక్కడ రష్యీ అది రజంత్ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో తిరుగుతుంది ఇప్పుడు ఏం లేదు నేను నద్యాం నది ప్రవహిస్తూ ఉంది ప్రవహిస్తుంది రజంత ఇక్కడ నద్యాం అలా ప్రవహిస్తూ పోతున్నటువంటి నదిలో కీటకాలు ఏం చేస్తాయంటే పడిపోయి ఇది ఆ సుడి పడుతుంది ఆ సుడిలో తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఆ రష్లోనే బయటపడుతుంది బయట పడింది కదా ఇంకా తిరగదేమో పాపం తరించిపోయింది పక్కన ఇంకో సుడిలో పడిపోయింది అక్కడ తిరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ బయటపడి ఇంకొక సుడిలో ఎంటర్ అయిపోతా ఉంటాయి అన్నది ఒక సుడి నుండి ఇంకొక సుడి ఈ విధంగా కీటాహ ఇవ ఆవర్తాత్ తిరుగుతూ తిరుగుతూ ఆవర్తాంతరం ఇంకొక సుడిలో పోయి ఎట్లాగైతే ఇరుక్కుంటూ ఉందో అది కూడా ఎట్లా తెలిసితే ఆశు క్షుభ్రం శీఘ్రమేవ ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగింది కదా నాయన బయటపడింది కదా టక్కని ఇంకొక సుడిలో ఇరుక్కుపోవాలి ఈ జన్మ నుంచి నెక్స్ట్ జుడు వ్రజంత జన్మనో జన్మ జన్మన జన్మ వ్రజంత ప్రజంత అలా నడుస్తూ నడుస్తూ కీప్ మూవింగ్ ఇదిగో పోతూ పోతు పోతు ఈ జీవన ప్రవాహంలో ప్రజంత జన్మన జన్మ అక్కడ ఆవర్తాత్ ఆవర్తాంతరం ఇక్కడ జన్మన జన్మ ఒక జన్మలో పడి పడి పడి పడి పడి తిరిగే తిరిగే ఇంకో జన్మలోకి ఎంటర్ అయిపోవడం మళ్ళీ అక్కడి నుంచి ఇంకో జన్మలో ఎంటర్ అయిపోవడం ఇలా జరిగిపోతా ఉంటది ఇంతేగాని లభంతే నైవ నిర్వృతిం నిర్వృతిం మోక్షం ఏదైతే ఉందో అది కాబట్టి మోక్షం మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు ప్రజంతన్మన కీటా ఇవ ఆవర్త ఆవర్తంతరం ఆశు తే ప్రజంత నివృత్తి పరమానందం మోక్షం నభంతేసరా చెప్పాను పునరపి పునరపి మరణం పునరపి జననీ జటరే జయనం ఇహ సంసారే బహు దూస్తారే దుస్తం ధరించడం దాటడం చాలా కష్టం కృపయా పారే పాహిమురారే భగవాన్ నీ అనుగ్రహం ఉంటే తప్ప నా అంతటి నేను కీలకమైన విషయం ఎందుకో తెలుసా నా అంతటి నేను దాటే అవకాశం లేదు కనుక భగవాన్ నేను ఈ సుడిలో నుంచి బయటపడలేను కనుక నీ కృప నాకు కావాలి బ్యూటిఫుల్ పునరపి జననం పునరపి మరణం చావడం పుట్టడం చడవడం పుట్టడం చావడం పుట్టడం ఇదిగో దీంట్లో తిరగడం దాంట్లో పోవడం ఈ సుడి ఆ సుడి ఆ సుడి ఆసుడి అన్ని సుడిగా ఉండాలి అవే జన్మలు ఇలా పోతున్నా కృపయా పారే కాబట్టి నువ్వు తప్ప నన్ను ఎవ్వరు ఉద్ధరించేటువంటి వాళ్ళు లేరు ఆవర్తం ఆ బ్రహ్మ భువనా పునరావర్తినోర్జున థ్యాంక్ యూ భగవాన్ ఇట్టంటి జ్ఞాపకం చేస్తాడు చూశారా ఆ సమయానికి అది రావాలి అచ్చర్వర్ బ్రహ్మయోగం ఎనిదో అధ్యాయం ఆ బ్రహ్మ భువనా లోకా బ్రహ్మలోకం వరకు ఏ లోకానికి నువ్వు పోయినా పునరావర్తిన అర్జున ఏ లోకానికి పోయినా ఇంద్రలోకానికి ఇవ్ వరుణ లోకానికి ఎక్కడికైనా పో బ్రహ్మలోక సహితాహ సర్వే సర్వే ఏ లోకానికన్నాను పో పునరావర్తిన పునరావర్తిన స్వభావ మళ్ళీ తిరిగి రావడం మళ్లీ పోవడం మళ్లీ తావడం మళ్ళీ పుట్టడం ఇదే ఉంటాయి అంతే ఇంకేం లేదు మా ముపే పునర్జన్మ న విద్యతే అదే కనుక నన్నొక్కడి కనుక పట్టుకున్నావా మా ముపేత్యూ కౌంతేయ పునర్జన్మ న విద్యతేన జన్మ పునః ఉత్పత్తి న విద్యతే లేనే లేదా ఆ బ్రహ్మ భువనాల్లో కాహ భగవద్గీత ప్రమాణం అర్థమవుతుంది ప్రామాణికమైనటువంటి సెంటెన్స్ నీకు ఎనిమిదో వచ్చాయి కాబట్టి ఎనిమిదో అధ్యాయం ఆయన పదహారు పదహార శ్లోకం సిక్స్టీన్ ఎందుకంటే ఇది నాకు ఎప్పుడు ఉంటుంది మహిండ్లో పునరభి జనం అన్నప్పుడు ఇది కోర్టు చేస్తున్నవాడినప్పుడు అట్లా వచ్చింది కాబట్టి ఎనిమిదో అధ్యాయం పదహారు శ్లోకం డబల్ అది లేక ఇట్లా గుర్తుపెట్టుకోవాలి పండుగ గుర్తులు అవి వస్తాయి సమయానికి కాకపోతే అది జ్ఞాపకం రావాల్సి చూడు స్మృతి చిత్తం చిత్త చోరుడు దగ్గర చిత్తం ఉంటుంది ఆయన కొద్ది మనం సప్లై చేస్తూ ఉంటే కొద్దిగా పనులు నడుస్తూ అది విషయం ఎందుకంటే స్మృతి గనక చిత్తం అనేది స్మృతి గనక అండర్స్టాండ్ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తిన అర్జున మాం ఉపేత్యత గౌంతేయ పునర్జన్మన విద్యతే నన్నొక్కడినే మాం నన్నొక్కడినే ఇంకెవరిని అవసరం లేదు పునః ఉత్పత్తి నా మాం ఏవం ఉపేత్య మాం ఉపేత్య నన్నొక్కడిని కనుక ఆశ్రయించావంటే నాయన నువ్వు తరించిపోతావు సరేనా ఇప్పుడు మనం చేసిందిదే పునరభజననం పునరభిమరణం పునరభిజననే జనరే చయనం ఇహ సంసారే బహు దుస్తారే నేను దాటలేకపోతున్నాను ఈ సుడిలోని ఇరుక్కుపోతున్నాను కాబట్టి నువ్వే నన్ను రక్షించాలన్న కదా ఇదిగో అందుతూ మీకు సత్కర్మ పరిపాకాతే కరుణానిధినోధృతా ప్రాప్య తీర తరుచ్ఛాయా విశ్రామ్యంతీటాహా ఇవా కీటకాలు కొట్టుమిట్టాడుతున్నాయే గాని నదిలో పడి బాగేనండి అక్కడ ఏం లేదు మథింగ్ ఇస్ కీటకాలు కొట్టుకుంటున్నాయే గాని బయట పడలేకపోతున్నాయి ఒకవేళ తే ఆశు వెంటనే పడ్డా కూడా ఇంకో దాంట్లోకి వెంటనే ఎంటర్ కాబట్టి మన భోగాయ కర్మఫల భోగాయ ఉన్నారు కనుక ఈ కర్మలన్నీ కూడా గతంలో ఆచరించడంవన్నీ ఉన్నాయి కనుక ఈ కర్మలన్నీ దగ్ధమైతే తప్ప జన్మ నుంచి మనం నివారింపబడే అవకాశం లేదు ఎన్ని బుధవారాలు గురువారాలు జరిగిన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి జ్ఞానం అనేటువంటి సమస్తమైనటువంటి ఈ సంచిత కర్మ దగ్ధం చేస్తే తప్ప భస్మీ కురితే దాన్ని భస్మం చేస్తే తప్ప పరమేశ్వరుని యొక్క వైభవాన్ని మనం పొందేటువంటి ప్రశ్న లేదు కనుక ప్లీజ్ గిటగా కేటాహ ఇవ స్ట్రగ్లింగ్ అవన్నీ కూడాను కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఎందుకని బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాయి బయట గాదు ఇహ సంసారే బహుతు బయటపడలేకపోతున్నాం కృపయాపారే పారే కృపయ అపారే పారారే కాబట్టి భగవాన్ నీ యొక్క కృప కావాలి ఐ నీడ్ యువర్ హెల్ప్ యువర్ గ్రేస్ ఏంటిది ప్రార్థన కాదా ఇదే కర్మ ఇది అలోకి కర్మ కదా దీనికి ఫలం ఏంటి పడిపోతాడు కరుణాని దినోధృతా సత్కర్మ పరిపాకాత్ సత్కర్మ పరిపాకాత్ కరుణాని దిన ఉద్ధృతా ఈ కీటకాలన్నీ ఏవైతే ఉన్నాయో కొట్టిమిట్టాడుతూ పోతున్నాయో పురుగులు ఇవన్నీ కూడాను అవి చేసుకున్న కత్వంలో ఎందుకంటే ఇట్లా చాలా పురుగులు కొట్టుకొని పోతా ఉంటాయి కానీ ఒక మహాత్ముడు వెళ్ళి ఒక పురుగును తీసుకొని వచ్చి కట్టు మీద చెట్టు కింద చల్లగా ఉంచుతాడు లేదు ఆయన పోయి స్నానం చేసి వస్తూ ఉంటే దాని అదృష్టవశాత్తు కర్మ పరిపాక కాదు పుణ్యకర్మ సత్కర్మ పరిపాకాత్ ఆయన పంచికి తగులుకుంటాడు ఆయన పంచికి లేదా ఆయన జటాజట వచ్చి ఆయన ఇలా అన్నప్పుడు అది ఎక్కడ పడి స్వామీజీ ఏది కీటకాలకు కూడా ఉంటుంది ఎస్ ఉంటుంది వాటి స్థాయిలో ఉంటుంది ఏమో స్వామీజీ ఉంటాయి అదే లేకపోతే ఇప్పుడు ఒక కీటకం ఉంటుందనుకో అది వేరే కీటకాన్ని చంపి జీవోజీవస్య జీవనం చంపి దాన్ని తీసుకొనిచ్చి పెట్టుకొని రెండు మూడు ఇటు జంపడబెట్టుకొని ఉంటుంది అది ఒకటి తింటది మిగతా రెండు ఉంటాయి పోదు ఇంకో దానికోసం ఈ లోపల వేరే కెట్టుకు తింటది కదా ఇది తెచ్చి పెట్టడం వల్లనే అది తిన్నది కదా అంతే పుణ్యం ఆ పుణ్యంతో స్నానం చేసి వచ్చే మహాత్ముడి యొక్క జటా జోట ఆయన పంచమేదనం ఆయన గెడ్డంలోనూ తగులుకుంటుంది ఇదే పుణ్యం చేసే పని పాపం స్వామిది అది కూడా ఎందుకంటే దానికన్నా తక్కువగా ఉండేటువంటి వాటిని పొడవడం కరవడం ఇవన్నీ చేస్తాయి కదా బయట చేస్తుంది కదా అదే పాపం దాని లెవెల్లో అది పాపం దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా చెట్టు మీద ప్రాకుతూ ఉంటుంది పురుగు చెట్టు మీద అదే విద్యారణ్య హృదయం చెట్టు మీద ప్రాకుతూ ఉంటుంది దానికి పుణ్యమా పాపమా ఇప్పుడు అర్థమవుతుంది పుణ్యం ఉందనుకో పచ్చన ఆకు మీద తిరుగుతా కానీ పాపమే ఉందనుకో ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా పక్కనే ఒక ఆకుందో చూచారా దాని మీద పోయి వాతది అది పడిపోతుంది ఇంకా సుడిలో తిరుగుతూ ఈ పాప పుణ్యాలు కాబట్టి సత్కర్మ పరిపాకాత్ తే వాళ్ళు సత్కర్మ పరిపాకాత్ గతంలో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఇందుకని పుణ్యకర్మలు చేసేది అర్థమవుతుందే పుణ్యకర్మ పరిపాకాత్ కరుణానిధిన ఉధృత ఉద్ధరేత్ ఉద్ధృత ఉద్ధరేత్ ఇప్పుడు దాన్ని ఉద్ధరిస్తాడు ఎవరు ఉద్ధరించేది కరుణానీతి ట్రెషర్ హౌస్ ఆఫ్ కంపాషన్ కరుణానీతి కరుణానిధి దయ నిండిపోయినవాడు దయానీధి ఎవరు ఆ దయానిధి అనంటే ఎవరు డౌట దయాళ్ళు గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం శంకరా ఎక్కడది దయాళ్ళు గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మత్ విచార్య స్వరూపం సమారాధ్య సమ్యక్ ఆరాధ్య మత్స్య విచారస్వనోతి తిదిధ్యా సవిద్ పరం బ్రహ్మ నిత్యంస్ నౌక పరబ్రహ్మాష్టకం సో దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సుచర అటువంటి గురు కరుణానిధిన ఉధృతాహ ఉద్ధరేద్ ఆ కీటకం ఎట్లాగైతే ఒక మహాత్ముడు తీసుకొచ్చి ఎవరి మీద ఆయన దృష్టి పడుతుందో ఎందుకు పడుతుంది గతంలో చేసిన పుణ్య కర్మలు ఉంటేనే ఇది పుణ్యకర్మల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు నేను ఈ విషయంలో ఐ వాజ్ ఐ వాజ్ మిస్ తవళేశ్వరం నుంచి అప్పటి నుంచి ఉండేవాళ్ళు చాలామంది వింటుంటారు నేను అనేవాడిని ఎవరు ఏది ఇచ్చినా థ్యాంక్స్ చెప్పడం నాకు తెలీదండి నువ్వు రూపాయలు నాకు అయ్యా రండి మిమ్మల్ని పొగిడి మీకేదో శాలో కాకపోతాం లేకపోతే కోతాం కాపుతాం మీద ఇవన్నీ నాకు తెలియదు నా దగ్గర నాకు ఎంత ఇచ్చినా సరే నా దగ్గర తప్పు చేస్తే చుట్టూ తింటానే ఉంటాడు మీరు అర్థం చేస్తే అక్కడే నా దగ్గర అకామిడేట్ కాలేకపోతారు ఎందుకనంటే నువ్వు ఇస్తే నిన్ను పొగట్టడానికి నాకేం అవసరం అయ్యా అందరూ నువ్వు ఇచ్చే భాగ్యాన్ని నేను కల్పిస్తున్నానంటే నేను నీకు పుణ్యాన్ని ఇస్తున్నా సత్కర్మ పరిపాత నువ్వే నాకు థ్యాంక్స్ సత్కర్మ పరిపాక ఇది అర్థం చేసుకోవాలనే ఉందంతా ఎవరికి ఎవరికి అవసరం ఏమవసరం ఏం అవసరం నాలో పెడతారు ఏంటి ఎవరికి అవసరం ఒక అద్భుతమైనటువంటి కార్యం ఆవిష్కరింపబడేటప్పుడు పుణ్యాత్ములంతా కూడా దాని వెనక ఎందుకు నిలుస్తారంటే సంపాదించుకోవడం బికాస్ ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది కనుక అవకాశం ఉంది గనక అది ఈ పుణ్య పరిపాకం ఏదైతే ఉందో సత్కర్మ పరిపాక అతీ కరుణానిదిన ఉద్ధృతాహ ఆ దయగలిగినటువంటి గురువు చేత వాళ్ళు ఉద్ధరేత్ ఉద్ధరింపబడి చూడండి తీర తరుచ్చాయా నదీ తీర తరుచ్చాయాప్య నదీ తీర తరుచ్చాయాం ఆ చెట్టు నీడలో నదీ తీరంలో ఉండేటువంటి చెట్టు నీడలో అది పొందిన తరువాత తరుచ్చాయాం ప్రాప్య అంటే భగవంతుని యొక్క అనుగ్రహం తరుచ్చాయ అంటే ఏంటి అనుగ్రహం ఆయన యొక్క అనుగ్రహ నీడలో కరుణానిధైనటువంటి గురువు పికప్ చేసిన తర్వాత సత్కర్మ గతంలో చేసిన పుణ్య కర్మల యొక్క ఫలితంగా ఏం చేశామో ఏ దానాలు చేశా చూసారా ఏ వ్రతములు చేసేతను ఇది మన దశమ స్కంధం ఏ పుణ్యాలు చేశానో ఏ మహాత్మును దర్శించానో ఎవరికి ఏం పెట్టానో ఎక్కడ యమలార్జున భంజనం ఏమేం చేశానో వాటన్నిటి యొక్క పుణ్యఫలం ఈరోజు ఈ దామోదరుని దర్శిస్తున్నానని నలకోబల మణిక్రీవులు చెప్పినప్పుడు దశమ స్కందంలో కదా దామోదర్ లీల కాబట్టి ఏమేమి చేస్తుంటామో గతంలో అవన్నీ కలిసి పరిస్థితి తీసుకొస్తే తరుచ్చాయారు ప్రాప్య విశ్రామ్యంతి విశ్రామ్యంతే యథం యథ సుఖం విశ్రామ్యంతే అక్కడ ఇంతవరకు కొట్టుకుంటూ ఉన్నటువంటి ఆ కీటకం సుడిలో పడి కొట్టుకుంటున్న కీర్తం ప్రశాంతంగా వచ్చి ఇప్పుడు ఆ భగవంతుని యొక్క తరు ఛాయ గురువు తీసుకెళ్ళి పెడితే ఆ భగవంతుని యొక్క నీడలో ఇగ గతంలో ఉన్నటువంటి ఆ వడి లేకుండా సుడి లేకుండా ప్రశాంతంగా ఆనందంగా యథాసుఖం విశ్రామే అక్కడ ఆనందంగా ఉంది ఇదంతా కూడా ప్రార్థనా ఫలం అర్థమైంది అద్వైతానికి కారు తిమిరాల కడలి సుడులలో తిమిరాలు కారు చీకట్లు కడలి సుడులలో కను మూసి తనువు రలే దాటగలను లేదో సంసారము చేరగలను లేదో నీ పాదము మధురమనుకున్న మమతను రాగల మోసగించినవి వంచన చేసే మంచిని తృంచి మమతను పెంచి భూమి చేర్చే మాయా జగము దాటగలను లేదో సంసారము చేరగలను లేదో నీ పాదము సాగిన కథలు మూగిన వ్యథలు ఆగిన గాథలు రేపిన బాధలు ఆగిన గాథలు రేపిన బాధలు ఎచ్చటి కే గుటి కేను మన సేమౌను మట్టి కంకితము మలిన శరీరము తటగలను లేదు కృపయాపారే పాహిమురారే ఈ ప్రార్థనలంతా కూడా ఫలించి ఏ విధమైనటువంటి అశాంతి లేనటువంటి పరిస్థితుల్లో యథాసుఖం ఇశ్రామ్యంతి కారణం అహేతుక దయాసింధువు దయాళు గురువు బ్రహ్మనిష్టం అహేతుక దయాసింధుడు గురువుకి నీ మీద ఎందుకయ్యా ఆయనకి ఏం కావాలి నేనుండి ఏం ఆశిస్తున్నాడు నిర్హేతుకం దానికి కారణమే లేదు బిడ్డని తల్లి ప్రేమించడానికి భార్యని భర్త ప్రేమించడానికి భర్తని భార్య ప్రేమించడానికి తండ్రిని కొడుకు ప్రేమించడానికి తాతను మనవుడు ప్రేమించడానికి స్నేహితుడిని స్నేహితుడు ప్రేమించడానికి కారణాలు ఉంటాయేమో ఈ ప్రపంచంలో గురువు శిష్యుణ్ణి ప్రేమించడానికి ఏ కారణం అవసరం ఏ కారణం అవసరం తన సహజ స్వరూపం ఏ కారణం అవసరం లేదు సూర్యుడు ప్రకాశించడానికి జలం చల్లగా ఉండడానికి ఏ కారణం అవసరం లేదు సహజ స్వభావం కాబట్టి దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం అటువంటి వాడికి ఉండేటువంటిది కేవలం ప్రేమే గనక ఆ ప్రేమ వల్ల మనం ఉత్తిరింపబడుతూ ఉన్నాం ఉపదేశమవాప్యైవ ఆచార్య తత్వదర్శిన పంచకోశ వివేకేన లభన్ నిర్వృతిం పరాం నెక్స్ట్ వీక్ కనెక్షన్ ఈ విధంగా తరించుకోవాలి అఫ్కోర్స్ ఉపదేశం ఉపదేశం అవాప్య ఉపదేశం అవాప్య ఏవం ఏవం లైక్ దిస్ ఈ విధంగా ఇప్పుడు మనం చూచాం చూచారా ఆ సుడిలో పడిపోవడం భగవంతుని ప్రార్థించడం ఆయన యొక్క అనుగ్రహం కలగడం మన ప్రార్థన ఎప్పుడైతే అలౌకికం అయిపోయిందో అలౌకిక కర్మఫలం యొక్క భగవంతుని యొక్క దయ మీద మన మీద పడడం ఆ దయ గురు రూపంలో రావడం ఇప్పుడు చూసారా బుధవారం గురువారం ఎంత డేంజరస్ అండర్స్టాండ్ కాన్షియస్ చెప్తున్నా ఆ బుధవారం గురువారం ఎంత డేంజరస్ ఇప్పుడు మీకు అర్థమైందే దేనికి పోవాలా నువ్వు పోతే నీకు ఈతి బాధలు పోతాయి ఎందుకని నాకు పోయినాయిందంటే సార్ అంతేగాని మోక్షం వచ్చే ప్రశ్న లేదు కదా అలౌకిక కర్మ ఫలం కాదు కదా స్వార్థమే కదా మీ అబ్బాయి పాస్ కావున్నా పో బుధవారం గురువారం తిరుగు ఏంటి ఇప్పుడు అబ్బాయి పాస్ అయితే ఏం పాస్ కాకపోతే మోక్షధామంలో నా కోసరింగ్ ఎక్కడ రాదు ఎందుకని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతివ విచిత్రుడు అంతే రెస్పాన్సిబిలిటీ నుంచి మనం దూరంగా పోవడం లేదు బాధ్యతల నుంచి అని తెలుసుకుంటున్నాం వీడని పోషిస్తాం వీడని బాధ్యతతో చూస్తాం కానీ నా సంబంధం అనిత్యమైనటువంటి వీడితో కాదు నిత్యమైనటువంటి అతనితో అని తెలుసుకున్నటువంటి వాడు బుధవారం గురువారానికి సంబంధించిన కాదు మోక్షధామానికి సంబంధించిన మహర్షుల యొక్క మార్గానికి సంబంధించిన వాడు వార్షవాణికి సంబంధించిన వాడు ఉపనిషత్తులకు సంబంధించిన వాడు సర్వనాశనం చేసేస్తాడు సమాజాన్ని బిలీఫ్ సిస్టమ్ అంత బిలీఫ్ సిస్టమ్ అసలు లేదు హిందూ ధర్మం ఎగిరిపోయింది అక్కడ అక్కడ ఉండేది అంతా వేరే మతాలు నాకు తెలుసు అక్కడ జరిగే వ్యవహారం అంతా కూడా వేరే మతాలకు సంబంధించింది అందుకని బాధపడుతున్నాను ఒకటేసారి రిపీట్ చేస్తున్నాను పదే పదే అర్థమవుతుందా ఇప్పుడు కనుక ఉపదేశం అవాప్య ఏవం ఏవం ఈ విధంగా ఉపదేశం అవాప్య అవాప్య ప్రాప్య లబ్ధ్వ ఈ విధంగా గురువు దగ్గర నీకు ఉపదేశం లభించిన తరువాత ఎవరా గురువు ఆచార్యాత్ తత్వదర్శిన ఏనా గురు అర్థమవుతుంది పారాయణం చేయడం కాదు ఇది గురువు అండి తత్వదర్శిన ఆచార్యాత్ తత్వదర్శన అడ్జెక్టివ్ అద్భుతమైన ప్రయోగం తత్వదర్శిన తత్వం అంటే సత్యం యథావత్ ఉన్నదిన్నట్టుగా సత్యాన్ని ఎవడైతే దర్శనం చేస్తున్నాడో తత్వదర్శి సర్వత్ర సమదర్శిన आत्वदर्शि परमेश्वर दर्शि अट् तत्वदर्शि आचार्यार्थं आचार्या आचार्यू टीचन आचार्यवे बोधो वाड़ गुर बोध शक्ति लेने गुर ग श्रोत्रिय श्रोत्रि आचार्य श्रोत्रिड़ तत्वदर्शि ब्रह्मनिष्ठु श्रोत्रि ब्रह्मनिष्ठ तत्वदर्शि आचार्यात् కాబట్టి ఆత్మ దర్శనమైనటువంటి వాడు ఆత్మతత్వం సంపూర్ణంగా ఇరిగినటువంటి వాడు ఆచార్యాహ ఆచార్యాత్ అటువంటి ఆచార్యుని నుండి ఎందుకని ఆచర్వతి ఇది ఆచార్య తన జ్ఞానాన్ని నీకు పంచగలిగేటువంటి కెపాసిటీ ఉంది కనుక సర్వార్థాన్ గురుణాతి ఇది గురు సమస్తమైనటువంటి అర్థాలని లోతుల్ని నీకు వివరించి చూపి నీ కళ్ల ముందే దర్శనం చేయించగలడు నీవే భగవంతు అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళడు గనక సతత్వ దర్శన ఆచార్యాత్ లభంతే నిర్వృతి పరం చూసారా ముప్పై శ్లోకంలో లభంతే నైవ నిర్వృతిం నిర్వృతి మోక్షం నేవ లభంతే అది లభించే ప్రశ్నే లేదు ఏది స్టూడిలో తిరుగుతూ పోవాల్సిందే కానీ జన్మజన్మలకి మోక్షం వచ్చే ప్రశ్నే లేదు ఇదిగో సేమ్ సెంటెన్స్ నా ఒక్కటి నెగటివ్ ఎగిరిపోయింది లభంతే నిర్వృతిం పరాం పరాం నిర్వృతిం పరానంద స్వరూపం మోక్షాన్ని లభంతే నీకు లభిస్తూ ఉందది నీకు లభిస్తుంది ఓ పూర్ణమదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషా